పుండరీకం పురమధ్య సద్స్థం త్రాక్రగనం విశోకస్తర ప్రోక్ ప్రతిష్టి తృతిలీనస్ పర సమేశ్వర శ్రీమత్పరమహంసరివ్రాజకాచార్యవరయా పదవాక్య ప్రమాణపారావారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగోగాష్టాననిష్టా తపశ్చక్రవర్తీ అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్డర్శనస్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యా శ్రీమద్రాజాధిరాజగూరు భూమండలాచార్యా ఋష్యశంగపురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భినవ విద్యాతీర్థమహాస్వామిగురుకర కమల సంజాతీమద్గరు శ్రీమద్భారతీర్థమస్వామినా తత్కర కమల సంజాీమద్గరు శ్రీ విదుశేఖరభారదీమస్వామినా దివ్యశ్రీచరణారరివిందో సామా సమర్పయా గురుబ్రహ్మా గురుణుర్ గురుర్దేమేశర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ అజ్ఞానా విద్యాతీర్థం వివేకినార్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేకినం వందే వేదం విదు శేఖర భారతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధ సాధి శరణ్యే త్ర్యంబి దేవి నారాయణి వసుదేవసుదం దేవం కంసజాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు అంతరాయతి అంతరాయతిపశాంత శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీల మహా శరణం కరవాణి శదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకృత సాధవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం క్రియాత్ విమపట పుస్తక రుద్రాక్షట కామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థ విభ సంపృ వాగర్థ ప్రతిపత్తగత పితర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాషజేగిణాం నిధయేవిద్యాం దక్షిణామూర్త నారాయణ సమాంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్యపర్యం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ యజ్ఞే అచ్యుతోవిందనంతకేశోషీకేశ వాసుదేవనమోస్ శ్రీవాసు నమోస్ కరకలినిదర్శిత్రరికలిన్నతూడ ఇతర కరగృహీత వేత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ ప్రణతక్లేశనాసాయ తోత్ర వేత్రైక పాణయే namaha. namaha, namaha, gurave gurave gurave namaha, కృష్ణా gurave namaha, శ్రీమాత్రే నమ ్రీవిష్ణు నమ శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహాదేశంతో శ్రీ శారదామాత కృపాకటాక్షంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీత పర్వచన మహాయజ్ఞంలో నిన్న రోజున పురుషోత్తమయోగము లేదా పురుషోత్తమ ప్రాప్తియోగము అనే దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఇది ప్రధానమైన అధ్యాయం ఇందులో తత్వ ప్రతిపాదన ప్రధానంగా జరుగుతున్నది ఇందులో అన్ని అధ్యాయాల్లో వలనే సిద్ధాంతము సాధన సాధగడుకు ఉండవలసిన లక్షణాలు అన్నీ చెప్పబడుతున్నాయి విశేషించి ఇందులో ప్రథమంగా చెప్పుకున్నది సంసార వృక్షం యొక్క వర్ణన దాన్ని వైరాగ్యంతోనూ దృఢమైన ఈశ్వరాభిముఖమైన బుద్ధితోనూ ఛేదించాలి అంటే వైరాగ్యాన్ని అవలంబిస్తూ నిర్మాణ మోహ జితసంగ దోష ఇత్యాది లక్షణాలతో ఆ తత్పదమైన పరమపదాన్ని అన్వేషించాలి సాధన చేయాలి ఆ పరమపదం ఎటువంటిది అంటే సూర్యచంద్రాదు యొక్క అవసరం లేకుండానే స్వయం ప్రకాశకమైన స్వరూపము సూర్యచంద్ర అగ్నులానగానే మనం చెప్పుకున్నాం ప్రత్యక్ష అనుమాన వాక్ ప్రమాణములకు అతీతమైనటువంటిది మనసుకి మాటకి ఇంద్రియాలకి అందనటువంటిది అర్థం చెప్పుకున్నా అటువంటి పరతత్వం అది ఆ పరతత్వం యొక్క అంశయే ఈ జీవలోకంలో జీవభూతుడుగా ఉన్నది ఇది సనాతనమైనది శాశ్వతమైనటువంటిది అయితే అంశాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఉపాధి వల్ల అంశాన్ని చెప్పవలసి వచ్చింది ఆ ఉపాధులు ప్రధానంగా సూక్ష్మేంద్రియములే ఉపాధి చెప్పుకోవాలి స్థూలేంద్రియములు భోగార్థం కల్పింపబడ్డాయి ఈ స్థూలేంద్రియం అవగానే మళ్ళీ ఆ సూక్ష్మేంద్రియాన్ని పట్టుకుని జీవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు పువ్వుల నుంచి వాసన తీసుకు వెళుతున్న అని చెప్పుకున్నాం అయితే ఈ ప్రయాణంలో పుట్టడం పెరగడం చావడం ఈ మధ్యస్థితి వీటితో తాదాత్వ్యం చెంది మూఢులైన వారు ఆ పరతత్వాన్ని దర్శించలేకపోతున్నారు తమలో ఉన్న పరతత్వాన్ని జ్ఞానచక్షువు కలిగిన వారు తెలుసుకోగలుగుతున్నారు ఆ జ్ఞానచక్షువు కలగడానికి ప్రధానంగా ప్రయత్నశీలత అనే లక్షణం ఉండాలి ప్రయత్నం కేవలం గ్రంథాలు వినడం అందులో కబుర్లు చెప్పుకోవడం మాత్రమే కాకుండా కృతాత్ముడు కావాలి చేతస్కుడు కావాలి అని చెప్పారు ఇక్కడ సచేత సహ అవ్వాలి కృతాత్ముడగా సంస్కరింపబడినటువంటి మనసు కలవాడు కావాలి అదేవిధంగా వివేకి కావాలి ఈ రెండు లక్షణాలతో కూడి ఎవడైతే ప్రయత్నిస్తున్నాడో అటువంటి వాడు మాత్రమే సిద్ధి పొందుతున్నాడు అని చెప్తూ ఆ పరమాత్మ యొక్క విభూతి స్వరూపాన్ని చూపిస్తున్నారు మనమున్న విశ్వంలోనే విష్ణువుని ఎలా పట్టుకోవాలి అని చెప్పడానికి చెప్తున్న ప్రధానమైన శ్లోకములు యదాదిత్య గతం తేజో జగద్భాసయతే అఖిలం యంద్రమసి గమావిష్య భూతారయామ్యహమోజస పుష్ణా చౌషిస్ సర్వా సోమో భూ రసాత్మక అహం వైశ్వానరో భూ ప్రాణి దేహమాశ్రి ప్రాణాపాన సమాయుక్ పచామ్యన్నం చతుర్విధం సర్వ చాహం హృది సన్నిష్టో మత్తస్మృతిజ్ఞానమపోహనం చేదై సర్వరహమే వ్యజ వేదాంత వేద విదేవం ఇన్నాలుగు శ్లోకాలు కల్పు గుచ్చమి ఇందులో పరమేశ్వర స్వరూపం ఎలా చెప్పబడుతుంది అంటే ముందుగా జ్యోతిస్వరూపాన్ని తెలియజేశారు ఏది జగత్తనత్తున్ని ప్రకాశింపజేస్తున్నదో అటువంటి ఆదిత్యగతమైన తేజస్సు నేను అదేవిధంగా చంద్ర అగ్నులు ఎందున్న తేజస్సు కూడా నాదే అని తెలుసుకో అని చెప్పాడు దీని బట్టి భూమికి శక్తిని ప్రదానం చేసేటువంటి సూర్య చంద్ర అగ్నుల గురించి తెలియజేయడం జరిగింది ఆ తర్వాత భూమి ఎందు ఉన్నటువంటి శక్తి గామావిశ్యచ భూతాన్ని ధారయామ్యహమోజస ఆ భూమికి ఉన్నటువంటి ధారణ సామర్థ్యం అలాగే భూమి యందు పంటలను పండించే సోమతత్వం అలా వచ్చిన ఆహారాన్ని స్వీకరించే జఠరాజ్ని స్వరూపం తర్వాత శ్లోకంలో వస్తున్నది ఆ క్రమం పరిశీలించాలి ఇక్కడ ఇంతవరకు ఆ స్థూల దేహమునందు భగవానుడిని మనం ఎలా చూస్తున్నాడు జఠరాగ్ని రూపుడుగా స్థూల దేహంలో ప్రకాశిస్తూ తిన్నవన్నీ అరిగిస్తున్నటువంటి స్వరూపంగా ఉన్నాడు ఆడ తర్వాత చెప్పబడుతున్నది హృదయాంతరంలో ఉన్న పరమాత్మను చూపిస్తున్నాడు అంటే ఆదిత్య మండలం నుంచి తీసుకువచ్చి భూమి ఎందు చూపించి భూమి ఎందు సస్యాదులందు చూపించి తర్వాత జఠరాజ్ని ఎందు చూపించి తర్వాత హృదయంలో చూపించడం ఇందులో ఉన్న అద్భుతమైన విశేషం అంటే క్రమం కనుక మనం ముందు భగవంతుడిని బయటే చూడ్డం అలవాటు కనుక బహిర్ముఖత్వం ఏది బాహ్యంగా ఉందో దాన్ని భగవంతుని ఎలా తెలుసుకోవాలి ఇది నువ్వు ఆరోపించుకోర్లేదు ఊహించుకోర్లేదు అది నా తేజస్సుని ఆయనే చెప్పాడు కనుక నిస్సందేహంగా ఆశ్రయించు అందుకే సూర్య చంద్ర అగ్నుల ఎందు పరమాత్మని ఆరాధించట క్రమంగా భూమి ఎందు దర్శించుట భూమి నుంచి ఉద్గమయ్యేటువంటి సస్యాదులు కూడా ఆయన రసస్వరూపుడి ఉన్నాడని తెలియట అది శరీరంలోకి పంపగానే అరిగించే స్వరూపంగా ఆయన ఉన్నాడు ఇది చూస్తూ ఉంటే అంతరిక్షం మొదలుకొని అంతరంగం వరకు ఉన్నదంతా పరమాత్మయే అని ఎరుక్ కలుగుతుంది చూడండి ఇక్కడ ఆ అద్భుతమైన యోగం ఈ నాలుగు శ్లోకాల్లో ఉంది గనక మహాత్ములు ఈ నాలుగు శ్లోకాల వల్లనే అధ్యాయానికి ప్రసాద యోగం అని పేరు పెట్టారు ఇక్కడ ప్రసాదం అంటే భగవంతునికి నివేదితమై వచ్చేదే ప్రసాదం ఇది గమనిస్తే తదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్ప అన్నట్లు ఆయన నుంచో వచ్చింది ఎందుకంటే అన్నం ఆదిత్యమయ్యం అని వేదమే చెప్తున్నది అక్కడి నుంచే పర్జన్యాదుల రూపంతో మనకు లభిస్తున్నది దాని భూమి తిరిగి అది మనం పుచ్చుకుంటున్నాం అక్కడి వరకు వచ్చింది విష్ణుస్వరూపం లోపలికి వచ్చే నేనవుతున్నానా అక్కడ అరిగించేవాడు కూడా ఆయనే ఆ చెప్పడంలో విశేషం అది అందులో ప్రత్యేకించి అహం వైశ్వా శ్లోకం అన్న సంబంధమైనటువంటి శ్లోకంగా చెప్పబడుతుంది అనేక సూక్తములు వేదములంతా అన్నపరమైన ఉన్నాయి అవన్నీ మనకు వచ్చిన రాకున్న ఈ అధ్యాయం ఒక్కడు గట్టిగా పట్టుకుంటే చాలండి ఇక్కడ అహం నేను వైశ్వానరోభుత్వా వైశ్వానరుడు అంటే అగ్ని అని అర్థం అగ్ని నయ్యి ప్రాణి ఇది దేహాశ్రితమైన విష్ణువు అంతరంగాశ్రితమైన విష్ణువు మళ్ళీ ఉంటాడు అంటే ఆయన లేని చూడండి ఇక్కడ లేనిది ఎక్కడ అన్ని చోట్ల ఉన్నాడు నువ్వు అనుకున్న స్థూలదేహం కూడా ఆయన స్వరూపమే అంతేగాని సూక్ష్మముగా అంతరంగంలో వెతుకు అన్నారంటే అర్థం స్థూలం లేడినా ఆయన లేనిది ఎక్కడ ఇక్కడ కూడా వ్యాపించున్నది ఆయనే కదులుతున్నావన్నా మెదులుతున్నావన్నా చూస్తున్నావన్నా వింటున్నావన్నా ఆయన వల్లనే అది గ్రహించగలగాలి ఆ సర్వేంద్రియ శక్తి ప్రధాన అన్నం ఆ అన్నాన్ని అరిగించి అందించేవాడు వైశ్వానుడు కేవలం అరిగించడమే కాదు తక్తిని ఆయన అందరికీ పంచుతున్నాడు యజ్ఞంలో వేసిన ఆహుతుల్ని అగ్నిహోత్రుడు తీసుకువెళ్ళి ఆదిత్య మండలం ద్వారా దేవతలందరికీ పంచుతాడు తద్వారా దేవతలు పుష్టి పొంది భూమిని అనుగ్రహిస్తారు అదేవిధంగా మనం తినేటటువంటి తిండిని లోపలన్న అగ్నిహోత్రుడు స్వీకరించి దేవతలకు పంచుతాడు ఎవరా దేవతలేంటే ఇంద్రియాది దేవతలు ఇంద్రియములే దేవతలు వాటన్నిటికీ పంచుతాడు దాన్ని దేవతలు పుష్టి పొంది అంటే ఇంద్రియములు పుష్టి పొంది బ్రతుకు సాగుతుందండి ఇదే యజ్ఞంగా మనం దర్శించేటువంటి విధానం అందుకే అహం వైశ్వానారావు భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ఏ విధంగా అరిగిస్తున్నాడంటే వాయువు యొక్క సమా అది కూడా అయినస్వరూపమే ప్రాణ అపాన సమాయుక్త ప్రాణాపానములని వాయువులతో కూడిన వాడి పచామ్యన్నం చతుర్విధం నాలుగు విధముల అన్నములను కూడా అరిగిస్తున్నాడు నాలుగు విధముల అన్నములు అంటే అన్నాన్ని నాలుగు భాగాలు చేశారు మన వాళ్ళ భోజ్య లేహ్య చోష్య ఇవి తెలిసినవే మింగేవి కొరికేవి ఇత్యాదిగా చెప్పబడుతున్న నాకేవి జుర్రేవి అని చెప్పబడుతూ నాలుగు రకాల పదార్థాలు ద్రవఘన పదార్థాలు ద్రవఘన మిశ్ర పదార్థాలు ఇవి తినే ఆహార యొక్క విశేషాలు నాలుగు విధములైన ఆహారాలను కూడా అరిగించేవాడు నేనే ఇవన్నీ సాధనలోకి వినియోగించుకోవాలని తెలుసుకోవడం తాగిపోతున్నాం వాటిని తలచుకోవడం దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ నిరంతర స్మరణలో పెట్టుకోవాల్సిన అంశం ఎందుకంటే ఏ పని చేసినా చేయకపోయినా అన్నం తింటాం కదండీ అన్నం తినడానికి శ్లోకానికి అన్వయం అక్కడ తెలిస్తే అన్నం తినడం ఎలాగో తెలుస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం మొత్తం భగవద్గీత వేద వేదాంతముల యొక్క సారం అందుకే భగవద్గీతలో ప్రతి శ్లోకానికి ఒక ఉపనిషద్వాక్య ప్రమాణమో ఒక వేదవాక్య ప్రమాణమో తప్పకుండా ఉంటుంది ఇక్కడ సరిగ్గా బృహదారణ్యకోపనిషత్తులో చెప్పిన మంత్రం ఇక్కడ కనబడుతుంది అయమగ్నిర్వైశ్వానరోయో అయమంతఃపురుషే అనే ఏనేదన్నం పచ్చతే అని బృహదారణ్యకోపనిషత్తులో మంత్రం ఇది అయమగ్ని వైశ్వానర అదే మాట అహం వైశ్వానరో భూత్వా ఉపనిషద్వాక్యం అలా దిగిందో చూడండి ఎవడ అగ్నిటి యహ అయం అంతఃపురుషే పురుషుని లోపలుంటూ ఏన ఇదం అన్నం పచ్చతే ఎవరి చేతి ఈ అన్నం పచనం చేయబడుతుందో మనం అనుకుంటాం బయట వేసిన అగ్నిహోత్రం లేదా పొయ్యి మీద మంటతో పచనం చేస్తున్నామని ఇక్కడ అగ్ని కూడా పచనం చేస్తుందండి అసలు ఈ మహాగ్నే ఆ నారాయణుడు సూర్యరూపుడైన అగ్నియే భూమి ఎందున్న జలాలని తనలో పచనం చేసుకుని వర్షరూపంలో అందిస్తుంటే భూమి ఎందున్న అగ్ని ఆ నీటిని తీసుకుని అన్నాదులనిస్తున్నది ఇక్కడ అది స్వీకరించగానే లోపల ఉన్న జఠరాగ్ని రూపుడైన నారాయణుడు వైశ్వాన రూపుడే ఆయన అరిగిస్తున్నాడు ఈ అగ్ని సౌమాత్మకతత్వమే విశ్వం అంతా ఉంది అని తెలుసుకుని కానీ భోజనం చేస్తే భోజనగతమైన దోషాలు పోతాయి శాస్త్రం చెప్తున్నది ఇక్కడ అది గొప్ప విషయం ఈ అగ్ని సౌమాత్మకతత్వం తెలియాలండి సోమము అంటే రసం అంటే అగ్నిహోత్రంలో సమర్పించే పదార్థము సోమము అది గ్రహించి దాన్ని సూక్ష్మశక్తిగా మార్చేది అగ్ని ఇది ఇదే మన యజ్ఞంలో చూస్తున్న అంశం ఆ యజ్ఞమే ఇక్కడ జరుగుతోంది పరిశీలించండి ఎలాగైతే అగ్నిహోత్రంలో ఆహుతులు వేస్తున్నారో అలా మన ఆహుతులు వేసుకుంటున్నాం ముఖద్వారముగా పైగా అగ్నినే పేరు అగ్ని ముఖ ముఖము అగ్నిస్వరూపము అని విరాట్ పురుష వర్ణంలో ఉన్నాం జఠరాజ్ని అదే అగ్నిలోకి వెళ్లగానే అగ్నిహోత్రుడు చేసిన పని చేస్తున్నాడు ఇలా చూస్తుంటే జగత్తంతా ఒక యజ్ఞతత్వం కనబడుతుంది యజ్ఞో వై అంటే ఇది అర్థం అంటే జగత్తంత యజ్ఞస్వరూపము యజ్ఞము జరుగుతోంది ఆదాన ప్రధానమైనది ఇది తెలుసుకోవాల్సింది అందుకే ఏది చేసినా యజ్ఞంగా గ్రహించగలగాలి నువ్వు లోపలకు పంపుతున్నావంటే లోపల గ్రహించగలిగే శక్తి ఎవడు వాటిని శక్తిగా మార్చే శక్తి ఎవడు ఆయనే ఇది తెలిస్తే మన అన్నం తినడం కూడా యజ్ఞం చేయడమే తెలుస్తుంది దానితో ఆకలిస్తుంది ఏది పడితే అది చేతిలో పెట్టేసుకుని ఎడం చేత్తో పట్టుకుని ఒళ్లల్లో పెట్టుకుని మంచాల మీద కూర్చొని సోఫాల మీద పడుకుని తినేటువంటి పశుప్రాయులు అంతకంటే భ్రష్టు లేని వారి గురించి ఏం చెప్పేది చెప్పండి అన్నం తినడానికి ఒక పద్ధతి అలాగే ఒక దేవతని ఒక పీఠం మీద పెట్టి నమస్కరించి భోజనం చేస్తావో అన్నాన్ని కూడా అలాగే భుజించాలి అప్పుడు సంస్కృత అన్నం అవుతుంది అంటే సంస్కృత భాషలో అన్నమని కాదండి సంస్కరింపబడిన అన్నం అవుతుంది ఇక్కడ సంస్కరింపబడుతుంది లేకపోతే పశుప్రాయంగా ఆకలిస్తుందని నోట్లో వేసేసుకుంటావు కదా ఆ ప్రాయమైపోతుంది ఇక్కడ అందుకే భారతదేశంలో ప్రసాదం పదార్థం కాదు ఇక్కడ భారతీయుడు అంటే ప్రసాదం తినేవాడు ప్రసాదం అంటే ఈ విధంగా తీసుకుంటే అది ఈశ్వరుడికి నివేదించు లోపలన్న జటరాజ్ని రూపుడైన ఈశ్వరుడికి నివేదించు ఆ భావంతో తినాలి అలా తింటే ఆ అన్నమే నైవేద్యం అవుతుంది అన్నమే ప్రసాదం అవుతుంది అందుకే ఈ శ్లోకంలో మనకు చెప్పేటప్పుడు కూడా ప్రధానంగా నిరంతరం పరమాత్మ భావన చేసేవాడికి ప్రతిదీ భగవదారాధనే అనే శ్లోకం మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఆ చెప్పేటప్పుడు నేను తినే ప్రతి తిండి ఆయనకి నైవేద్యమైన మాట ఉన్నది విన్నారా జపో జల్ప శిల్పం సకలమపు ముద్రావరచన గతి ప్రాదక్షిణ్యం ఆహుతి విధి అశనాద్యాహుతి విధి అశనములన్నీ ఆహుతి విధులు అని చెప్పారు అక్కడ సౌందర్యలహర్లో ఇది తెలిస్తే లోపలున్న పరమాత్మకు మనం అర్పిస్తున్నామని అటువంటప్పుడు తిన్నప్పుడు కూడా ఈశ్వర లేదా అప్పుడు పానీయంబులు తాగుచుని కుడుచుచును భాషింపుచున్న ప్రహ్లాదార్థమవుతాడు ఇక్కడ ఇలా తీసుకున్న అన్నం ఏం చేస్తుందంటే అన్నగతమైన దోషాలు లేకుండా చేస్తుంది ఎందుకంటే అన్నగతమైన దోషాలు చాలా ఉంటాయి ఇవాళ నీ కంచంలోకి తెచ్చుకున్నటువంటి ఆహారం ఏదైతుందో అది సంపాదించడం దగ్గర నుంచి దాన్ని అన్నముగా మార్చే వరకు అనేక రకమైన హింసలు దోషాలు జరుగుతాయి ఆ దోషాలన్నీ కూడా ఈశ్వరామణ బుద్ధితో స్వీకరించడం చేత పోతాయండి ఇక్కడ అలా అన్నం తిన్నవాడికి సద్బుద్ధులు కలుగుతాయి అందుకని అలా తినకపోతే ఏముందండి ఎలాగోలో తింటామంటే ఎలాగోలో బతుకుతాం ఎలాగోలో పోతాం నీళ్ళు సద్బుద్ధులు చక్కని లక్షణం కావాలంటే ఎందుకంటే అన్నమే మనస్సుగా మారుతోంది కనుక అన్నానికి సంబంధించిన సంస్కారమే భారతీయ సంస్కృతులు ఎక్కువ చెప్పారు ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు ఏది పడితే తినకూడదు ఆఖరికిప్పుడు దౌర్భాగ్యం వచ్చింది వారి సిద్ధాంతంలో ఉంటా ఉమ్మి పదార్థాలను అమ్ముతారట ఎక్కడ పెడితే ఎక్కడ తినేవాళ్ళు అవి ఈ దౌర్భాగ్యం ఇప్పుడు ఎంత భయంకర స్థితిలో ఉందో చూడండి ఇక్కడ కనుక ఎప్పుడు రోడ్డు మీద అక్కడ పందులు కుక్కలు తిరుగుతుంటే ఆ మురికి కాలం పక్కనే వాడు పెట్టి అప్పటికప్పుడు వడ్డిస్తుంటే వీళ్ళు అప్పుడు బండిలాపుకొని అక్కడే తింటూ ఉంటారంటే అక్కడ పడుకున్నటువంటి ఆ సునక సౌకరాలకి తినేవాళ్ళకి ఏం భేదం ఉందో చెప్పండి ఇక్కడ ఏమీ బాధలేదు ఇలాంటి వాళ్ళ గురించే మనది ఒక బ్రతికేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అన్నాడు కాడే ఇదే బతుకు ఏది పిడిదత్తిన ఏంటండి ఆహారం ఆచారం శుద్ధి ఉండాలి అని ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి ఏర్పడుతుంది సత్వశుద్ధి ఏర్పడడం వల్ల చిత్తశుద్ధి అన్న సత్వశుద్ధి అన్న ఒకటే కనుక సత్వశుద్ధి వల్ల చిత్తము సంస్కరింపబడుతుంది సత్వం అంటే అంతః చిత్తం అంటే పరమాత్మ దర్శించగలిగే స్థితి ఇది ఏర్పడుతుందన్నారు ఆహార శుద్ధికి అంత అయితే కడుపుకు తీసుకున్న ఆహారంలాగే ఇంద్రియాలతో తీసుకునే విషయములు కూడా ఆహారములే గనక అవి కూడా శుద్ధమై ఉండాలి అంటే అవి ఈశ్వరార్పణ బుద్ధితో స్వీకరించాలి ఇలాగ జీవించిన జీవితానికి ప్రసాద జీవనం అంటారు ప్రసాదం అంటే ప్రసన్నతాభావం ప్రసాదం అని ఎవడైతే ఈ విధంగా ఆహారం తీసుకుంటాడో వాడు మనస్సు ఎప్పుడు ప్రసాద భావంతోనే ఉంటుంది అందు అన్నము గురించిన విజ్ఞానం ఎక్కడ నాగరికత వికసిస్తుందో అక్కడ చెప్పబడుతుంది ఏది పెడితే అది ఎలా పడితే అది ఎక్కడ పెడితే అక్కడ తినడం అంతేగాని ఆరు రోజులు లేదా ఐదు రోజులు క్యాంటీన్ తిండి వీకెండ్లో కూడా అదేనా అంటూ హోటల్ తిండి ఇలా తినేవాళ్ళ పరిస్థితి ఏమిటాయి అంటే దుర్బుద్ధులు పుడతాయి దుష్ట సంస్కారాలు వస్తాయి తద్వారా జ్ఞానం గ్రహించడు పైగా దాన్ని విమర్శిస్తాడు నిరసిస్తాడు ఇలాంటి దౌర్భాగ్యాలు వస్తాయి అన్నానికి ఎంత ప్రాధాన్యం చెప్తున్నారు భగవత్పాల్ వారు అంటారు భోక్తా వైశ్వానర్హ అగ్ని ఎవడైతే భుజిస్తున్నాడో వాడు వైశ్వానర్హ అగ్ని భోజ్యం అన్నాం అన్నం సోమహ భుజించే అన్నము సోమము కనుక ఇది అగ్ని అన్నము సోమము ఇది తెలుసుకుని తదేత దుభయం అగ్ని సోమవు సర్వం ఇది పశ్యత ఇది తినేటప్పుడు ఈ సర్వము అగ్ని సోమము అని ఎవడైతే చూస్తాడో అన్నదోష లోప నభవతి వాడికి అన్న అన్నదోష లోపగా భవతి అన్నదోషము లోపిస్తుంది అన్నాడు అన్నదోష లోపము అంటే అన్నదోషము లోపిస్తుంది అన్నాడు ఇక్కడ అంటే అన్నగతమైన దోషములు లోపిస్తాయంటే తొలుగుతాయని అర్థం ఇక్కడ అన్నదోష లోప భవతి ఇది శంకర భగత్పాల్ వారు వేద ప్రమాణంతో చెప్పారు దాన్నే మనం వివరంగా చెప్పుకున్నాం కానీ అగ్ని శోమాత్మకతత్వం తెలుసుకోగలిగితే యజ్ఞం అంటే ఏంటో తెలుస్తుంది ఆ అగ్ని రూపుడైన పరమాత్మ ఎంత వ్యాపించి ఉన్నాడో తెలుస్తుంది దాన్ని బట్టి అహం అగ్నిహి అహం యజ్ఞ అహం హుతహ అంటూ పూర్వాధ్యాయంలో చెప్పాడో అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవచ్చు ఇప్పటి వరకు నుంచి మన వరకు వచ్చేటువంటి భౌతిక రూపమైనటువంటి విషయమంతా చెప్పుకోవడం జరిగింది ఇంద్రియాల వరకు ఇది అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు అంతఃకరణలోకి ప్రవేశిస్తున్నాం అక్కడెవడున్నాడు ఒప్పుకుంటామండి ఆదిత్యుళ్ళు ఆయన భూములు ఆయన అన్నంలో ఆయన జటరాజ్ఞ ఆయన అంతేనా బాబు నీ హృదయంలో ఆయన ఉన్నాడు సర్వస్య చాహం ఏదో భక్తుల హృదయంలో యోగుల హృదయంలో ఉంటాడని యోగి ఉధ్యానగమ్యం అని చదివేం కదండి అంటే ఆయన హృదయంలో ఉంటారు యోగులు తెలుసుకుంటారు గనక యోగి ఉధ్యానగమ్యం అన్నారు అందుకని యోగుల హృదయంలోనే ఉన్నాడు ఆయన హృదయంలో ఉంటాడు అది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి చాలా జాగ్రత్తగా ఉంటాం ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు ఆయన ఆయన లోపల ఉన్నాడు అనేది ఏనాడు మరువురాలు సర్వశ్చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచా ఈ రెండు వాక్యాలు చూడాలి ప్రతివారి హృదయంలో ఉన్నటువంటి నేను వారిలో స్మృతిని జ్ఞానాన్ని అపోహనాన్ని కలిగిస్తున్నాను అన్నాడు నావల్లనే ప్రతివారి హృదయంలో ఉన్న నావల్లనే వారి స్మృతి జ్ఞానము అపోహనము కలుగుతున్నది ఇది చాలా లోతైనటువంటి వాక్యం కనుక శ్రద్ధగా విందాం బాహ్య అర్థం తీసుకుంటే స్మృతి జ్ఞానము ఈ రెండూ కూడా భగవాను వల్లే కలుగుతున్నాయి అంటే ఒకడికి ఒక ఆలోచన వచ్చిందన్న ఒక స్మరణ కలిగిందన్నా అది లోపలున్నటువంటి పరమాత్మ వల్లనే అందుకే బుద్ధి జ్ఞాన ప్రచోదయా ప్రతి ఒక ఆలోచన ఉంటుంది ప్రతి ఒక స్మరణ ఉంటుంది అది వారి వారి పూర్వ సంస్కారాల నుంచే కలుగుతుంది సందేహం లేదు కానీ అది కలిగేటట్టు చైతన్యాన్ని ఇచ్చేవాడు ఆయనే లోపలున్నాడు అయితే ఎవరైతే శరణాగతులు ఉంటారో ఎవరిలో సత్వగుణం వృద్ధి చెందుతుందో వారిలో పరమాత్మ యొక్క ప్రకాశం మరింత గొప్పగా ఉండేది గొప్ప స్మృతిగా గొప్ప జ్ఞానంగా ఉంటుంది అపోహనం అంటే మరపు స్మృతి అంటే తలపు అపోహనం అంటే మరపు ఈ తలపు మరపు కూడా అయినట అంటే ఒక మంచి విషయం మనకు గుర్తుంది జ్ఞాపకం ఉంది అంటే ఈశ్వర చైతన్యం కొంతమంది స్మరణ శక్తి ఎంత గొప్పగా ఉంటుందంటే ఎప్పటివైనా సరే గుర్తుపెట్టుకు చెప్తారండి దీన్నే మనం వాళ్ళు ప్రతిభావంతులు అంటూ వాళ్ళ జ్ఞాపక శక్తికి వారి యొక్క స్మరణ శక్తికి మురిసిపోతూ వాళ్ళు మెచ్చుకుంటాయి లోకంలో కూడా అటువంటి శక్తి గలవారు ఇంకా స్మరణ శక్తి కానీ మీరు యోగంతో సాధన చేయగలిగితే ఈ జన్మకు సంబంధించినవే కావు గత జన్మల స్మరణలు కూడా తెచ్చుకోవచ్చండి అది స్మరణ శక్తి అంత శక్తి ఉంది మనస్సుకి మనం వాడుకోవట్లేదు ఎందుకంటే సృష్టిస్థితులైలను చేయగలిగిన అఘటన ఘటనా సమర్థుడైన సర్వశక్తిమంతుడి హృదయంలో ఉన్నాడంటే మనం ఏదైనా సాధించగలమని తెలుసుకోవాల్సింది వాడున్నాడు అక్కడ వాడు ప్రేరణ ఉంటే అటువంటి వాడు బుద్ధి ఏదైనా సాధించగలదు కొందరు యోగులు ఇలా చూస్తూనే వాడు గత జన్మలో ఎవడు ఏం చేస్తే ఇది పొందాడో అని చెప్పగలరు ఎన్ని జన్మలపై చెప్పగలడండి ఇక్కడ తన జన్మలు తెరుచుకోగలడు అవతల వారి జన్మలను ఆ శక్తి ఏది అది స్మృతి శక్తి వాడికి ఎలా వచ్చింది అంటే అనేక జన్మల పుణ్య విశేషం చేత వాళ్ళ సత్వగుణం వృద్ధి చెందడం చేత వాడి లోపల ఉన్న ఈశ్వర తేజస్సు వాడి బుద్ధి ఎందుకు ఎక్కువగా ప్రకాశించి వాడు గ్రహించగలిగాడు అందుకే లోకంలో మనకంటే తెలివైన వాడంటే వాడి సత్వగుణం వల్ల లోపలున్న ఈశ్వర కాంతిని బాగా పొందగలుగుతున్నాడు మనం చెప్పుకున్నాం శుద్ధం చేసిన గాజు చిమ్ని దీపపు కాంతిని పొందగలిగినట్లుగా సత్వగుణం ఉన్నటువంటి వాడు ఈశ్వర శక్తిని ఎక్కువ పొందగలడు ఆ సత్వగుణం శుద్ధి చేయబడితేనే సత్వం కదా గత జన్మల నుంచి రజోగుణ తమోగుణాలని తగ్గించుకుంటూ సత్కర్మాచరణ చేయడం వల్ల ఈ జన్మలో వాడికి రజోగుణ తమోగుణముల పాళ్ళు తగ్గి తొలగి కాదు తగ్గి సత్వగుణ దీపనం ఎక్కువ ఉంది కనుక వాళ్ళ నుంచి వస్తుంది అందుకే భగవానుడు ఏం చేశారంటే అలాంటి సత్వగుణం ఉన్న వాళ్ళల్లో నేను స్మృతిగా జ్ఞానముగా ఉంటాను ఆ సత్వగుణం లేని పాపాత్మల్లో అపోహనంగా ఉంటాను అన్నాడు దానిలో ఆయన ఉంటాట అపోహనం అంటే మరపు కొత్తమందికి దేవుంటో ఎప్పుడు చెప్పింది అప్పుడే నా అయిపోయింది అంతే నమోస్తున్నారాయణ వాడు మరుసటి రోజు ఉండదు వాడిది అజ్ఞాన తమ ప్రవృత్తి వాడిలో ఆ రూపం కలిగించేది నేనే అంటే ఒకడికి మరపు ఒకడికి తలపు నువ్వు ఇస్తావయ్యా అంటే కర్మానుసారి అది ఎప్పుడు భగవంతుడు కర్మానుగుణంగా ఇస్తాడు అందుకే భగవత్పాద వారు అంటారు ఇక్కడ పుణ్యకర్మిణాం జ్ఞాన స్మృతి భవత పుణ్యకర్మ చేసిన వారికి అంటే గతంలో పుణ్యకర్మలు చేసిన వారికి ఆ పుణ్యకర్మలకు అన అనుగుణంగా జ్ఞానము స్మృతి కలిగిస్తాను తథాని పాపకర్మిణాం పాపకర్మాను రూపేణ జ్ఞానస్మృతి అపోహనం వాళ్ళ జ్ఞానస్మృతులు తొలగిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ స్మృతి జ్ఞానము అంటే ఒక విషయాన్ని తెలుసుకునే తెలివి జ్ఞానం అంటే బాహ్య వస్తు విషయ జ్ఞానం కూడా ఒక పుస్తకం చదివాము బాగా అర్థమైంది అర్థం దేనికైంది బుద్ధికి కదా అంటే బుద్ధికి అశక్తి ఇచ్చినది ఎవరు అది ధియో యోన ప్రచోదయా ప్రతిదీ వెనక్కి వెళ్ళాలండి ఇక్కడ ఆ బుద్ధికి ఒక అర్థం చేసుకునే శక్తి ఆయన ఇచ్చాడు అదేవిధంగా అర్థం చేసుకున్నది ఏది ఉందో అది మరపులోకి వెళ్లకుండా జ్ఞప్తిలో ఉండేటట్టు చేసింది ఆయనే ఆఖరికి మరపు కూడా నేనే అన్నాడు ఇది ఎలా అండి దీన్ని పాజిటివ్ సైడ్ చూద్దాం కొన్ని మర్చిపోతేనే మంచిది కొంతమంది ఎవడైనా చేసిన అపరాధాలున్నాయే వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఆఖరికి చచ్చేటప్పుడు కూడా వాటిని చెప్తే చేస్తాడు తర్వాత వాడు జన్మేంటో మనం పోల్చివచ్చు దాన్ని బట్టి వాడుతోనే పుడతాడు కొన్ని మర్చిపోవాలండి పిడిచిపెట్టేయాలి ఆ మర్చిపోయే శక్తి కూడా ఇమ్మని ఆయన అడగాలి లేకపోతే ఎప్పుడో జరుగున్న సంఘటన ఎప్పుడు ఉండదు అదే పట్టి పీకులో ఉంటాం పెద్దవాళ్ళు చెప్తారు ఇంకా అదేనాయన వదిలే వదిలేదు మీకేం చెప్తారు వదలట్లేదు అండి సంస్కారం అంటే అవతల ఎంతమంది చెప్పినా బాగుపడనివ్వని ఒక తనం ఉందే దాని పేరు సంస్కారం పూర్వజన్మల వల్ల వచ్చిన దుష్ట సంస్కారం అది ఇక్కడ అది ప్రమాదం అలాంటివన్నీ గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకుని సతా ఇస్తే ముందే ప్రమాదం అలాంటివన్నీ మరిచిపోవాలి అది మరిపించే శక్తి కూడా పరమాత్మ లేకపోతే ఒక కాలంలో దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖం ఎంత ప్రమాదకరం ఈ దుఃఖం శాశ్వతమేమో అనిపించేంత దుఃఖం ఉంటుంది చిత్రం ఏంటంటే మూడు నాలుగు రోజులు పోయాక మనకు తెలియకుండానే మరపులో వెళ్ళిపోతుంది మళ్ళీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం ఇక్కడ ఇది ప్రకృతిలో భగవంతుడి మరపనే శక్తిగా లేకపోతే జగత్తు నడుస్తుందా చూడండి ఇక్కడ అని ఈ శక్తు అంతా ఆయనే అని చెప్తున్నాడు స్మృతి జ్ఞానం అపోహనం ఇది ఎక్కడ కలిగిస్తున్నాడు హృది సన్నివిష్ట హృదయంలో చక్కగా కూర్చుని అక్కడ నుంచి చేస్తున్నాడు భగవానుడు ఇక్కడ దీని బట్టి భగవంతుని అడగవలసింది చక్కని స్మృతినివ్వయ్యా అని అడగాలి ఇక్కడ స్మృతి నీకు అంటే ఆయన ఉన్నాడు అని అర్థం అయితే అసలు స్మృతే అన్నిటికంటే గొప్పదండి చివరికంటే అలర్జునుడు చివరి అధ్యాయంలో నష్టో మోహ స్మృతి తత్ప్రసాదాన్ మయాచ్యుత స్మృతి లభించిందయ్యా నాకు అన్నాడు స్మృతి లభించడం వల్ల మోహం పోయిందయ్యా అన్నాడు ఇక్కడ స్మృతి లభించినట్టు ఏంటంటే అప్పటికి అర్జునుడికి అన్ని మతి పురుగులు ఎక్కువ అనమాట అప్పటి నుంచి ఇప్పుడు మతి పనిచేయడం మొదలెట్టింది అనమాట కాదు స్మృతి అంటే ఉన్న విషయాన్ని తెలుసుకున్నట్టే స్మృతి అంతే కదా స్మృతి అంటే అర్థం అదే ఉన్నదే మనకు ఒక్కసారి రావాలి ప్రతి ఉన్నటువంటిది పరమాత్మ అది మనం పురాణాల్లో వింటున్నాం పుస్తకాల్లో చదువుతున్నాం గారి స్మరణలు లేదు అదే స్మరణ స్మరణకు మరొక పేరే స్మృతి స్మరణ అన్న స్మృతి అన్న ఒకటే కదా ఇక నిత్య స్మరణ పరమాత్మ ఉండాలి అంటే అది ఆయన అనుగ్రహం వల్లనే ఉంటుంది ఈశ్వరానుగ్రహం వల్లనే ఈశ్వరుడు తలుపులో ఉంటాడు ఈశ్వరానుగ్రహం ఎప్పుడు వస్తుంది నీలో సత్వగుణ సంపన్నమైన చిత్త సంస్కారం ఉంటే పరమేశ్వరుడు నీలో స్మృతిగా ఉంటాడు కానీ నిరంతరం పరమాత్మని స్మృతిలో ఉంచుకొనుటయే ప్రధాన కర్తవ్యం అది అనుగ్రహం లభిస్తుంది పరమాత్మ స్మృతియే స్మృతి మొదటి చెప్పింది భౌతికార్థం ఇది పరమార్థం ఏది మనకు కావాలి రెండూ కావాలి వ్యవహారంలో అది పరమార్థానికి ఇది కనుక నిరంతరం పరమాత్మ స్మృతి ఉండాలి ఆ స్మృతికి ఆయన అంటే ఏమిటో తెలియాలి కదా తెలిసి స్మృతి ఉండాలి కనుక తెలుసుకోవడం దేనికి స్మృతి కోసం స్మృతే ప్రధానం ఎల్లవేళలో పరమాత్మ అలా స్మరణలో నిలిచిపోవాలండి నిలవాలి పరమాత్మ పరమాత్మ అంటే తెలిస్తే కదా స్మరణ ఆ తెలియడం అనేది జ్ఞానం అందుకే స్మృతి జ్ఞానం అన్నాడు ఇక్కడ మరి అపోహనం అంటే ఆ పరమాత్మను మర్చిపోవడం పరమాత్మను మర్చిపోయే వారికి ఎవరికి పాప సంస్కారం కలవారికి పరమాత్మ మర్చిపోత కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి తాత్వికార్థం మూడింటికి కలిపి ఒకటే చెప్పుకోవచ్చు నిరంతరం పరమాత్మ గుర్తుండడం స్మృతి రెండవది ఆయన గురించిన జ్ఞానం గురువులు చెప్తారు అని అంటే సర్వాతీతుడు సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు అన్ని ఇంతవరకు ఎన్ని చెప్పుకున్నాము అలాంటివన్నీ భగవంతుడి యొక్క లక్షణాలన్నీ కూడా చెప్పుకున్నాం ఆ లక్షణములన్నీ సచ్చిదానందం ఇత్యాది ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకుని పరమాత్మ తెలియాలి అందుకని పరమాత్మ అంటే అది బొమ్మో అదొక వస్తువు అని కాదు కదా ఈ లక్షణములు కలవాడు అని అర్థం ఏ లక్షణములు సచ్చిదానంద స్వరూపుడు సర్వజ్ఞుడు ఇలాంటి లక్షణములన్నీ కలవాడు అనేది జ్ఞానం ఈ జ్ఞానాన్ని నువ్వేం చేయాలని విచారణ చేస్తూ ఉండాలి అది ఎప్పటికప్పుడు విచారణ చేస్తేనే స్మృతిలో ఉంటుంది కానీ స్మృతిలో ఉండడానికి జ్ఞానం కావాలి విచారణ కావాలి జ్ఞానం అనగా గురువుల ద్వారా నువ్వు భగవంతుడి గురించి తెలుసుకున్నది జ్ఞానము తెలుసుకున్న దాన్ని విచారణ చేస్తూ భగవంతుని కంటే ఇతరములైన ఉన్నాయి వాడిని తొలగిస్తూ భగవంతుని స్మృతిలో పెట్టుకోగలగడం సాధన కానీ విచారణ అనేది చాలా అవసరం జ్ఞానం తర్వాత విచారణలోకి వెళ్ళాలి ఈ విచారణకే అపోహనం పేరు ఇప్పుడు అర్థం మారిపోయింది అపోహనం అంటే మనం ఏమనుకున్నామంటే తొలగించుట అని అర్థం జ్ఞానం స్మృతి తొలగించుట అని అర్థం కానీ అపోహన మన మాటకి సంస్కృత భాష ప్రకారంగానే మరో వ్యుత్పత్తి సాధించవచ్చు ఇది మరొక అర్థం చెప్తున్నాం ఇక్కడ మొదటి అర్థం ఏంటి సృష్టిలో ఏ వస్తువు గురించైనా స్మరణ ఉండడం కానీ దాని గురించి తెలియడం కానీ ఈశ్వరానుగ్రహం ఈశ్వరుని వల్లే జరుగుతున్నది ఆ విషయాలు మరిచిపోవడం అనేది కూడా ఈశ్వరునిది అయ్యాయి దీని పాజిటివ్ సైడ్ ఆఫ్ మరపు చెప్పమన్నాం రెండవది ఏమిటి అంటే బ్రహ్మముకు సంబంధించినటువంటి స్మృతి ఉండాలి దానికి సగ్గద్ జ్ఞానం ఉండాలి అది బ్రహ్మం యొక్క అనుగ్రహం వల్లే లభిస్తున్నది ఆ జ్ఞానాన్ని మరిచిపోవడం అనేది పాపాత్ములకి భగవానుడే మరపు రూపంలో ఇస్తున్నాడు వాళ్ళకి అంత చెప్పండి భగవంతుడి గురించి పట్టదు మీరు నలభై రోజులు ఉపన్యాసం ఇచ్చినా మళ్ళీ నలభై రోజుకి వాడు ఫ్రెష్గా ఉంటాడు అంటే అర్థం పూర్వపజ్ఞానం అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ ఏమీ స్మృతిలో మిగలదు ఎందుకంటే కింద చెప్పాడు వాడు పాపం వల్ల నేను పనిచేస్తున్నాను అన్నాడు సరిపోయింది రెండు విధాలు ఇప్పుడు మరొకటి అన్ని పాజిటివ్ అర్థాలు చెప్పుకుంటే స్మృతి బ్రహ్మము యొక్క స్మృతి దాని గురించిన జ్ఞానము ఇప్పుడు చెప్తున్నది అపోహనం అంటే అప ఊహనం ఊహనమును తొలగించుట లేకుండా చేట ఊహనం అంటే ఊహనము అనే మాటకి సంశయ విపర్య దోషము అర్థం అటు ఒక విషయాన్ని సంశయించడం ఒకటి ఒకదాని కూడా అర్థం చేసుకోవడం ఒకటి ఈ దోషం ఏదైతే ఉంటుందో దాన్ని సంశయం విపర్యము అంటారు ఎందుకంటే ఎంత ఆత్మజ్ఞానం గురించి చెప్పినా అది మనకి ఎట్టి పరిస్థితుల్లోని దాని గురించి ఇన్ని జన్మల నుంచి చింతన చేయలేదు కనుకనే అలవాటు కాలేదు కనుక ముందు సంశయం వస్తుందండి ఎందుకంటే ప్రత్యక్ష వస్తువు కనబడినట్లుగా పరమాత్మ కనబడ్డు కదా కనబడ్డు గనక సంశయం వస్తుంది పైకి ఊహిద్దామంటే నువ్వు ఎప్పుడు నీకు అప్పుడు పరిచయమైన దాన్ని ఊహించగలవు కానీ అపరిచితమైన దాన్ని ఎలా ఊహించగలవు కానీ ఊహ కూడా చేయలేవు ఇక్కడ అందుకే సంశయ దోషం వస్తుంది సంశయ దోషం ఒకటైతే రెండవది ఆత్మ గురించి చెప్పారంటే ఒకదాని కూడా అనుకోవడం ఒక్కొక్కడు గురువులు శిష్యులను చూసి ఎంత బాధపడతారంటే ఒక శిష్యుడు గురువుగారు మీకు చెప్పిందంత పుస్తకం రాసి తెచ్చానండి అన్నాడు గురువుగారి కన్నీళ్ళు వచ్చాయండి ఆహా ఏం శిష్యుడు ఆనందం కాదు ఇదో నేను చెప్పిందని బాధపడ్డాడు అంటే ఆయన ఒకటి చెప్తే వీడు ఇంకోటి అర్థం చేసుకున్నాడు అంత పుస్తకం రాస్తాడు అప్పుడే ఇలాగా గురువు ఒకటి చెప్తే మరొకటి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ దోషం ఒకటి విపర్య దోషం అంటే సందేహించడం ఒకటిది రెండవది ఒకదాన్ని కూడా అర్థం చేసుకోవడం దీని అపార్థం అంటారు ఇక్కడ ఇది ఇంకా ప్రమాదం ఈ అపార్థాలు వీడు పుస్తకం రాస్తే ఆయన గురుకు చూపించలేదు అది పబ్లిష్ అయిపోతుంది అది గురువుగారి సిద్ధాంతం అంటారు ఇలాంటివి చాలా జరిగాయి మనకి చరిత్రలో కూడా ఇది మహాప్రమాదకారి విపర్య దోషం మనకుంటా ఎప్పుడు కూడా ఇది ఆత్మ యొక్క ఉనికి సంశయం కలుగుతుంది ఎన్ని ప్రవచనాలు విన్నప్పటికీ కూడా మనం కలడో టైపు ఎన్ని వినండి ఎన్ని కబుర్లాడండి ఇంకా ఈ దుష్టత్వం పోలేదంటే మనలో అస్తిత్వం మీద అంత దృఢమైన విశ్వాసం లేదని అర్థం ఇక్కడ మరి ఉందండి షోర్ షోర్ షోర్ షోర్ ఇక్కడ మాత్రం లేదు అది ఇక్కడ అందుకే సంశయం ఉంటుంది తప్పకుండా సందేహిస్తూనే ఉంటాడు కలడో కానీ కలడు అని ఎవడనగలడు అంటే ప్రహాదు అనగలడు అంతే కదా కలడం బోధి కలండు గాలి అంతే కలడో లేడో నాన్న అనలేదు కలడు నాన్న అన్నాడు అదండి వాడు ఫర్మనెస్ చూడండి అతని దగ్గరుంది కలడో లేడు టైపు ఎవడు మొసలు బట్టి లాగుతూ ఉంటుందో వాడు కలడో లేడు కుయ్యో మర్రో సంశయం లేని స్థితి రావాలండి అదంత తేలిక ఈ సంశయ విపర్య దోషములు ఏవైతే ఉన్నాయో అవి బాధిస్తూ ఇక్కడ ఒకటి అడుగడుగునా సందేహం రెండు ఒకదానికోటి అనుకోవడం అనాత్మ విషయాలు ఆత్మయొందో ఆరోపించట ఆత్మ విషయములు అనాత్మయ ఆరోపించట మీరే చెప్పారు కదని భగవంతులు అంతా చేశాడని నేను అక్కడ చెప్పాను మరి అగ్ అగ్నిహోత్రుడు ఆయనే జ్ఞాపకం ఆయనే అన్నారు కదండి అంటే అదే సమయంలోనే ఆయన వారు కర్మను అనుసరించిన మాట అన్నాం కదా అంటే పూర్తిగా వెళ్ళలేదని వాడు వాడు ఒకదాని కూడా వెంటనే వచ్చేసాడు దాని విపరీయ దోషం అంటారు ఇక్కడ ఈ సంశయ విపరీయ దోషం పోవడం కోసం సాధనే ఉంటుంది తెసా అపా దాన్ని తొలగించడమే సాధన ఎలా తొలగిస్తావు విచారణ అపోహనం అంటే విచారణ అని అర్థము అందుకే మత్త స్మృతి జ్ఞానం అపోహనం అంటే బ్రహ్మము గురించి కలిగిన స్మృతి ఒకటి దానికి కావలసిన జ్ఞానం ఒకటి ఆ జ్ఞానంతో చేయవలసిన విచారణ ఒకటి ఈ మూడు నా వల్లనే వస్తాయని భగవానుడు అభిమించాడు ఇక్కడ మొదట చెప్పింది అపోహనం అంటే మరపు ఇప్పుడు చెప్పింది విచారణ ఈ మూడు కూడా లోపల కేవల చైతన్యస్వరూపుడు చిద్రూపుడైన పరమాత్మ వల్లనే కలుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎక్కడ నెగిటివ్ మీనింగ్లు ఇచ్చి పుణ్యాత్ములకిలాగా పాపాత్ములకిలాగా లేదు అంత పుణ్యాత్ముల సబ్జెక్టే వాళ్ళకే దీన్ని బట్టి మనకు జ్ఞానం అనుకుండవలసిన మూడు దశలు మధ్యలో జ్ఞానం తర్వాత విచారణ ఈ రెండింటితో స్మృతిలోకి వెళ్ళాలి ఏది స్మృతిలో ఉండాలో దాని గురించిన జ్ఞానం ఆ జ్ఞానాన్ని విచారణ చెయ్యాలి అని చెప్తున్నాడు ఇక్కడ క్రమం ఇక్కడ మత్త స్మృతి జ్ఞానమపోహనంచ దీన్ని బట్టి ఆ భగవానుడు ఎవరికి కలిగిస్తాడు అంటూ మునుపు చెప్పినట్లుగా సాత్విక ప్రవృత్తి కలిగిస్తాడు అందుకే ఇప్పుడు మన పనేమిటి దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అయితే దీనివల్ల మీకు తెలిసేవాడెవడు బ్రహ్మము కదా ఆ బ్రహ్మం ఎవడు అది కూడా చెప్పాలి కదా ఇంతవరకు త్వంపదోధన చెప్పారండి త్వంపదోధనంటే జీవుడు తనను తాను ఎలా శుద్ధి చేసుకోవాలి చెప్పారు విచారణ వల్ల జ్ఞానం వల్ల కలిగిన స్మృతి ఇది శుద్ధతకి అలా స్మృతిలో భాషించే తత్వం ఏది ఇప్పుడు తత్ దాని గురించి చెప్పాలి అది వేదై సర్వైరహమే వేదాంతకృత్ వేద విధేవం ఏ బ్రహ్మమైతే తెలుసుకోవాలని ఇంతవరకు ఏకరూ పెడుతూ వచ్చేమో బ్రహ్మము పరమాత్మ భగవంతుడు పరమేశ్వరుడు ఎన్ని పేర్లేనో ఒకడే ఎవడి గురించి తెలుసుకోవాలని మనం చెప్తూ ఉన్నామో వాడు గురించి తెలియజేయడానికి పుట్టింది ఒక శాస్త్రం దాని పేరు వేదము వేదము అని మనన్నా వేదములు అవి బహు కదండి నాలుగు వేదములు నాలుగు వేదములు అనేక రుక్కులు అనేక యజస్సులు అనేకమైనటువంటి సామములు ఉన్నాయి ఇన్ని రకాలుగా ఉన్న వేదములన్నీ కలిపి వేదైశ్చ సర్వై అన్ని వేదముల చేత తెలియబడేవాడు ఒక్కడే చూసారా వేదాలు ఎక్కువే వేద్యుడు ఇన్ని రకాల వేదములు వేద్యుడిని అందిస్తున్న వేదముల చేత తెలియబడేవాడు వేద్యుడు అంటే అర్థం వేదములన్నిటి చేత తెలియబడేవాడు నేను వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆది నే నిరుగ తగిన ఆ దేవుడను అని ఆనతిచ్చి కృష్ణుడర్జునితో అంటాడు అన్నమయ్య వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే అది తర్వాత వస్తుంది వేదైశ్చ సర్వై అహమేవేద్య వేదములన్నిటి చేత తెలియబడేవాడు వేదముల్లో ప్రధానంగా కర్మ ఉపాసన జ్ఞానములని మూడు ఉంటాయి కర్మము యజ్ఞస్వరూపం కానీ యజ్ఞస్వరూపముగా కర్మ ఫలప్రదాతగా కర్మకాండలో చెప్పబడుతున్నాను ఉపాసన ఎందు ఉపాస్యస్వరూపుడైన సగుణ బ్రహ్మముగా చెప్పబడుతున్నాను ఇక జ్ఞానమునందు సర్వుల్లో అంతర్యామిగా అభిన్నముగా ఉన్నటువంటి పరమాత్మగా చెప్పబడుతున్నాను నేనే అక్కడ చెప్పబడుతున్నాను కనుక యజ్ఞేశ్వరుడు ఆయనే ఉపాస్యమైనటువంటి భగవంతుడు ఆయనే ఆఖరి ఉపనిషద్వేద్యమై ఆత్మకు ప్రత్యేగాత్మక అభిన్నమైన పరమాత్మ కూడా ఆయనే ఆ మూడవది వచ్చేటప్పటికల్లా వేదాంతం వచ్చిందండి ఇక్కడ అంటే ఆ యజ్ఞములు ఆ ఉపాసనలు చేయవలసింది ఏంటంటే ఆయనే నీలో ఉన్నాడు నీలో ఉన్నాడంటే ప్రకృతితో తాదాథ్యం చెందినటువంటి వికారాలతో నువ్వు కాదయ్యా దీనిలో ఉంటూనే విలక్షణముగున ప్రత్యేగాత్మ అది చివరికొచ్చేది వేదాంతం అంటే సర్వయజ్ఞముల సర్వ ఉపాసనల ఫలమేమిటి నీలో ఉన్న ప్రత్యేగాత్మను పరమాత్మకు అభిన్నముగా తెలియటి ఇది దీని యొక్క పరమార్థం అది కూడా ఆయనే కలిగిస్తున్నాడు కనుక యజ్ఞస్వరూపుడు ఉపాస్యస్వరూపుడు ప్రత్యేగాత్మస్వరూపుడు అయినటువంటి భగవానుడు ఎవరి చే తెలియబడిచబడుతున్నాడు వేదముల చేత వేదముల్లో మొదటి భాగము ఏదైతుందో సంహిత దాని తర్వాత కర్మకలాపానికి సంబంధించిన భాగమంతా ఆరణ్యకము బ్రాహ్మణము అని చెప్పబడుతుంది జ్ఞాన సంబంధమైనది ఉపనిషత్తు చెప్పబడుతుంది ఇది వేదములు చివర ప్రతిపాదింపబడ్డాయి కనుక దానికి వేదాంతము అని పేరు ఆ వేదాంతము ఏర్పరిచిన నేనే అన్నాడు ఇక్కడ వేదాంతకృత్ వేద విధేవచాహం వేదాంత వేదములను ఏర్పరిచిన వాడను నేను అన్నాడు ఇక్కడ వేదాంతమును ఏర్పరిచిన వాడు వేదాంతకృత్ వేదాంతం ఏర్పరిచేటండి ఆయన ఇక్కడ అంటే అర్థం వేదాంత రూపమైన జ్ఞానం వేదముల అంతర్భాగమే మరి వేదములే ఆయన నుంచి వచ్చేయన్నప్పుడు వేదాంతం ఆయన నుంచి వచ్చినట్లు కదా అంతేకాదు వేదాంతకృత్ అనే మాటకు అత్యద్భుతమైన విషయం ఏంటంటే బ్రహ్మ సంప్రదాయ ప్రవర్తకుడుని నేను అని దీని యొక్క అర్థం ఇక్కడ వేదాంత విద్యా సంప్రదాయం ఆ సంప్రదాయం నాతోనే ప్రారంభమైందన్నారు అందుకే మీరు ఎప్పుడైనా గురువులను నమస్కరించేటప్పుడు ప్రారంభంలో మొట్టమొదటి ఏం నమస్కారం చేస్తారు నారాయణ సమారంభం మధ్యలో ఎందరో ఉన్నారు కానీ ప్రధానంగా శంకరాచార్య మధ్యమాం ఆ తర్వాత ఎందరో ఉన్నారు అస్మదాచార్య పర్యంతం అంటే మా గురువు గారు గొప్పవారే కానీ ఎంతసే ఎంతవరకు గొప్పవారు అంటే ఆ శంకరాచార్య చెప్పింది చెప్పే వరకు గొప్పవారు ఆయన ఇష్టానుసారో నాకు మంచి ఐడియా వచ్చింది శంకరాచార్య పక్కకు తీసాయంటే వాడిని పక్కకు తీసేయాలి మనం ఇక్కడ తన గురు పరంపరని కాదని ఎవడైనా కొత్త మాట చెప్పేటప్పుడు ఇప్పుడు పక్కకు ఆ గురు సిద్ధాంతాన్ని మనకు అర్థం చేసుకోవడానికి కొత్తగా బోధిస్తే వేరే విషయం ఎందుకంటే కొత్తదనం మనకుంది కదా ఆ సంప్రదాయాన్ని మన నూతన బుద్ధులకి అర్థమయ్యేటట్టు చెప్పి అటు శక్తి ఉంటుంది కానీ పరంపరని దెబ్బతీయుడు ఆ గురువు అందుకే శంకరాచార్య మాధ్యమాన్ని ఇప్పటివరకు అందరు గురువులు వచ్చారు నమస్కారం చేసుకుంటున్నాం శంకరాచార్య పూర్వం ఎందరున్నారో ఎందరిని గుర్తుపెట్టుకుంటూ అందరికి ఒకడే ఉన్నాడు అది ఆయన పైన లేడు నారాయణ సమారంభం కొందరు సదాశివ సమాారంభం అంటారు నారాయణుడన్నా సదాశివుడన్నా ఒకటే అని ఎరుక కలిగినదే అసలైన వేద విజ్ఞానం కనుక పరమేశ్వరుడు ప్రథమ గురువు ఆయనే యో బ్రహ్మాండం పూర్వం బ్రహ్మదేవుడికి ఇచ్చాడు అందుకే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర చా వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాశిశిష్యం తం శంకరాచార్యం అని గురు పరంపరని నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం ఇటువంటి వేదాంత సంప్రదాయ ప్రవర్తకుడైన ఆది గురువుని నేనే అది వేదాంతకృత్ అంతేకాదు వేదవేత్తను కూడా నేనే అన్నాడు ఇక్కడ అందుకే వేదవేత్తలకు ఎందుకు నమస్కారం చేయాలంటే వాళ్ళ స్మృతి అన్ని వందల వందల మంత్రాలైన వేదం ఉంది కనుక వారిని నమస్కరిస్తే వేదాన్ని నమస్కరించినట్లే సర్వే దేవాహ వేద విధి బ్రాహ్మణి సంవసంతి అన్నారు ఇక్కడ సర్వదేవతలు వేదవేత్త బ్రాహ్మణుని ఎందుంటారు అంటే అర్థం ఏంటంటే వాడు నిరంతరం వేదం వల్ల వేశాడు ఎంత వల్ల వేశాడు అంటే ఈ మంత్రం చెప్తారంటే పుస్తకం చూసి వస్తానండి అనకుండా పుస్తకం చూడకుండా తడుముకోకుండా స్వరం దెబ్బ తినకుండా అక్షరం పొల్లుపోకుండా గురుశిక్షణలో క్షుణ్ణంగా నేర్చుకున్న వేదాన్ని తప్పకుండా ఆ రుగ్యజిస్వామములు చెప్తున్నాడు అంటే వేదం ఎక్కడుంది ఆయనలోనూ ఉంది ఆ వేదం ఎవడు నారాయణుడిగా ఆయన ఏ రూపంలో ఉన్నాడు స్మృతి జ్ఞాన రూపంలో ఉన్నాడు ఇక్కడ అందుకే వేదవేత్తను నమస్కారం చేస్తే విష్ణువుని నమస్కారం చేసినట్లే అందుకే వేదశివ శివో వేద వేదాధ్యాయి సదాశివ అని చెప్పారు అందుకే వేదవేత్తలను ఆరాధించాలని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం అది అదేవిధంగా వేదం తెలిసిన వాళ్ళు ఎవరు వేదవేత్తలండి నిజమే వేదవేత్తలు నమస్కారం చేయాలి కానీ వేదం గురించి సంపూర్ణంగా తెలిసిన వాడు ఒక్కడు అండి తెలుసుకోండి ఒకరికంటే ఒకరు గొప్పగా తెలిసిన వారు ఉంటారు కనుక మనకంటే గొప్పవాళ్ళని ఎప్పుడు గౌరవించాలి ఎందుకంటే సంపన్నులు మనకంటూ ఒక సంపన్నుడు వాడికంటూ ఒక సంపన్ను సర్వసంపన్నుడు ఎవరు ఉంటాడండీ పరమేశ్వరుడు తప్ప అలాగే వేదం అనేటువంటి సంపూర్ణంగా తెలిసింది పరమేశ్వరుడికి ఒక్కడికే సామ పారగహ ఆయన ఒక్కడే ఋగ్యజుస్ సామ పారగహ పారమంటే ఒడ్డు తెలిసినవాడు ఒడ్డు తెలిసిన అంటే సంపూర్ణంగా తెలిసి దానిపైన ఉన్నవాడు వాడు ఆయన అందుకే వేదో వేదవిధ వేదవిధవ్యంగో వేదాంగో వేదవిత్ కవి వేదవిత్ అక్కడ చెప్పాడు వేదవిత్ కవి ఆయన మించిన కవివడు కవి అంటే వేదమే కవి అంటే మంత్రం కవి అంటే ఋషి ఆయనే ఋషి ఆయనే మంత్రం ఆయనే వేదం అండి అంటే కవి పురాణం అనుశాసితారం పదకొండవ అధ్యాయంలో చదువుకున్నాం ఇక్కడ అక్కడ వేదవిత్ కవి అన్నాడే అది ఇక్కడ వేద వేదవేత్తను కూడా నేనే అన్నాడు ఇక్కడ పైగా వేద విదేవ అహమేవ వేదవి అహమేవ వేదము తెలిసిన వాడు నేను మాత్రమే అన్నాడు నేను మాత్రమే అంటే సంపూర్ణ వేద విజ్ఞానం పరమాత్మకు తప్పేవిడికి తెలియదు అని వేదవేత్తలు వేదం నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు అహం ప్రవేశించేదండి ఇక్కడ ఎంత సత్కారాలు పొందినా నాకు తెలిసిందంతా ఇంకా ఎంత ఉంది అని ఆవిడే అనగలడు ఎంతో తెలిసిన వాడే అనగలడు మిడిమిడి జ్ఞానం వాళ్ళు మాత్రం ఎంతో తెలుసు అనుకుంటారట అందుకే నాకేమీ తెలియనంత వరకు నాకు అన్నీ తెలుసు అనుకున్నాను తెలుసుకుంటున్న కొద్దీ నాకు ఏది తెలియదన్న విషయం తెలుస్తోందన్నాడు భర్తృగారి తెలుసుకుంట అందుకే అంతులేదు విజ్ఞానానికి విజ్ఞానం సంపూర్ణంగా ఎవరి దగ్గర ఉంటుంది పరమాత్మ దగ్గరే దీనికి సంబంధించి మన కథ ఉంది భరద్వాజ్ మహర్షి భరద్వాజ్ మహర్షి అంటే ఎందరో భరద్వాదులు ఉంటారులే ఒక మహద్వాది మహర్షి ఆయన తపస్సును అది ఏమిటా తపస్సు అంటే నిరంతర వేదాధ్యయనమే తపస్సు పూర్వపుణ్యం వల్ల ఆయనకు మంచి ఆయువు ఉంది అందులో ఆ కాలం వల్ల కదా ఆయువు బాగా ఉంటుంది దానికి తోడు ఉన్నాయువు పెరగాలి అంటే సత్కర్మలు చేస్తుంటే పెరుగుతుంటుందండి ఇది చాలా బాగుంది అలాగే ఉన్నాయువు తరగాలి దుష్కర్మలు చేస్తూ పోతుంది అదే అల్పాయుష్కులు కూడా సత్కర్మాచరణ చేస్తూ ఉంటే వాళ్ళు పెరగవచ్చు ఇది తెలుసుకోండి ఇక్కడ మొత్తానికి అసలే మంచి ఆయుష్ ఉన్నవాడు అందులో వేదాధ్యయనం చేస్తూ తజ్జీవితాన్ని వేదాధ్యయన పనులకు ఉండవలసింది ఏంటంటే వేద సమ్మతమైన జీవన విధానం కూడా ఉండాలి ఆ రెండు అది శ్రోత్రియ జీవనం అంటే అర్థం అలా ఉన్నాడు ఆయన బహుకాలమైపోయింది ఆయన తపస్సుకు చాలా సంతోషం ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు నేను చాలా సంతోషం నువ్వుకున్న వేద విజ్ఞానానికి గాను పుణ్యలోకాలు నీకోసం ఎదురుచూస్తున్నా అన్నాడు నాకు పుణ్యలోకాలు కాదు కానీ జ్ఞానికి కోరిక ఇంకా జ్ఞానం సంపాదించాలనే తెలుసుకోండి ఇక్కడ ఇలాంటి ఒక కాన్సెప్ట్ ప్రపంచంలో ఎవరికి తెలియదండి ఎందుకంటే ఒక జ్ఞానం రాగానే దానితో సంపాదించడం ఎలాగానే చదువు మనకు ఇప్పుడు తెలుసు చదువు తర్వాత ప్రయోజనం సంపాదన సంపాదన కోసం చదువు అనే చదువులు మనం చదువుతూ శతాబ్దాలు అయిపోయింది కానీ చదువు చదువు కోసమే అనేటువంటి చదువుల గురించి చెప్పినా అర్థం చేసుకోలేని కాలంలో ఉన్నాం జ్ఞానం జ్ఞానం జ్ఞానం దానికి అంతులేదు అందుకే అన్నాడు నీకు నిజంగా నా మీద అనుగ్రహం ఉంటే ఇంకా నాకు వేదాల అధ్యయనం చేయాలనుంది నాకు ఆయువునిస్తావా అంటే నీ తపస్సుకు నేను మూడు వందల ఇస్తున్నాను తీసుకున్నాడు మూడు ఏళ్ళు వేదాధ్యయనం చేశాడండి ఇంకా అసంతృప్తి మళ్ళీ వచ్చాడు ఇంద్రుడు ఎన్నైనా తృప్తే అయినా అన్నాడు కాదన్నాడు మళ్ళీ ఇచ్చేట మళ్ళీ చేసేట మూడు మార్లు ఇచ్చారండి మూడో మారాయన వచ్చినప్పుడు ఈయనకే మొహమాట వచ్చింది వచ్చిన ప్రతిసారి ఇలా అడుగుతుంటే ఆయన పెంచుకుపోతుంటే ఎవో బాగుంటుందా ఎలాగో అవి ఇచ్చాడు కదా జలసా చేయట్లేదు అధ్యయనం చేస్తున్నాడు మహానుభాడు ఆఖరికి నాకొక్కడి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టగాని ఇప్పటికి నేను ఎంత వేదం నేర్చుకుని చెప్తావా అన్నాడు అనగానే మూడు కొండలు చూపించాడు ఆయన మూడు కొండలు ఇంత ఇంత కాదు కొండలు చూసావు కదా అని ఒక్కొక్క దాంట్లో గుప్పిడు తీసేట ఎందులో గుప్పిడు ఇందులో గుప్పుడు ఇందులో గుప్పిడు ఇంత నువ్వు నేర్చుకున్నది అన్నాడు దీన్ని బట్టి ఎంత ఉందమో వేదమో చూడ ఇంకా వేద ఎవడికి తెలుస్తుంది వేదస్వరూపుడికి తెలుస్తుంది వేదస్వరూపుడు ఎవడు ఆయనే అది తెలుసుకోవాల్సినది అందుకే వేదవిత్ అనంతవైవేదాహ ఆ మాట ఇక్కడ అనంతవైవేదాహ ఎవడికి తెలుస్తాయి అనంతుడికి తెలుస్తాయి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ ఎంత అందమైన శ్లోకం అంటే ఒక్కొక్క శ్లోకం మననం చేసుకుంటుంటే ఇది చాలు అనిపించేట అందమైన శ్లోకం ఇక్కడ అలాంటి వేదములన్నిటి చేత తెలియబడేవాడు వేదాంత విద్యా ప్రవర్తకుడు సంపూర్ణ వేద పారంగుడు అయిన పారగుడు అయినటువంటి వేదస్వరూపుడైన విష్ణువు హృదయంలో ఉండడం చేతే స్మృతి జ్ఞానం అపోహనం కలుగుతాయని వేరే చెప్పాలా ఇప్పుడు ఇటు నుంచి చెట్ ఇక్కడ జ్ఞానమే వేదం జ్ఞానస్వరూపుడు లోపల ఉన్నాడు జ్ఞానమే చైతన్యం అదే చిత్ అదే సత్ అదే ఆయన స్వరూపం సచిత్ర రూపుడైన పరమాత్మ నుంచే స్మృతి కానీ జ్ఞానం కానీ విచారణ శక్తి కానీ కలగాలి గనకనే ఈ పై శ్లోకపాదంతో కింద శ్లోకపాదం కలపడానికి కారణమదండి ఎంత రమ్యమైన అన్వయం ఈ శ్లోకంలో కనబడుతుంది సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్య సర్వై రహమేవేద్య వేదాంతకృత్ వేద విదేవ చాహం ఇక్కడితో భగవానుడు తన యొక్క ఉపాస్యస్వరూపాన్ని చూపించాడు దీని బట్టి మనం అంతరిక్షం మొదలుకుని అంతరంగం వరకు విస్తరిలిన భగవద్విభూతులు చూడటమే కాకుండా బయట ఆయన వల్ల ఎలా కలుగుతున్నాయో ఆయన వల్లనే జ్ఞానాదులు విచారణ ఇవి సిద్ధిస్తున్నాయి అని గ్రహించగలుగుతున్నాం ఆ తర్వాత భగవానుడు స్వరూప నిర్ధారణ చేస్తున్నాడు అని ఆ తర్వాత శ్లోకంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం ఇక్కడ ప్రధానంగా ఈ అధ్యాయం ఈ పేరు రావడానికి కారణమేంటో చెప్పబోతున్నాడు ఇప్పుడు ఈ శ్లోకములన్నీ కలుపు గుత్తి దీనితో అధ్యాయం పూర్తి విశేషం ఈ అధ్యాయం పేరేంటండి పురుషోత్తమ ప్రాప్తి అంటే పురుషోత్తముని పొందడం మరి పురుషోత్తముడు అంటే ఎవరండి అది ప్రతిపాదన చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు తెలిసిపోయినట్టుంది కదా అదే వచ్చింది బాధ తెలిసిపోయినట్టే ఉంటుంది తెలియదు అండి పట్టుకున్న ఉంటుంది అందదు తర్వాత చేయాలి కదా ధారణ ఇత్యాదులన్నీ అవి చేయాలి ఇక్కడ సరే మొత్తం పురుషోత్తములు అంటే చెప్తున్నారు ఇంతవరకు పురుషుల గురించి గొప్ప చర్చ చేసుకున్నాం మొట్టమొదటి వచ్చినంత చెట్టు ఆ చెట్టుని అంటిపెట్టుకున్న జీవుడు ఆ చెట్టు రావడానికి కారణం మరి ఊర్ధ్వ మూలం ఎవరు అవ్యక్తమునందున్న ఈశ్వర చైతన్యం అన్నాం ఇక్కడ ఈశ్వర చైతన్యం మూలమని కాకుండా అవ్యక్తాంతర్గతమైన అవ్యక్తం అంటే ప్రకృతి ప్రకృతి ఈశ్వర చైతన్యంతో సంసారం అనే వృక్షానికి మూలమైంది ఇప్పుడు ఎన్ని ఎన్ని వచ్చాయి వృక్షము ప్రకృతిలో ఉన్న ఈశ్వర చైతన్యం ప్రకృతితో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని ఏమంటారండి జీవుడు అంటారు ప్రకృతితో తాదాత్మ్యం చెందిన ఈశ్వరు చేత జీవుడు ప్రకృతికి అతీతమైన ఈశ్వరుడు ఈశ్వరుడు పరమాత్మ అని ఇక్కడ స్పష్టమైపోయింది కానీ పరమాత్మ ప్రకృతికి అతీతుడు జీవుడు ప్రకృతితో తాదాత్యం ప్రకృతితో తాదాత్యం అంటే వ్యక్తమైన శరీరాదులతోనే కాకుండా ఇవి వ్యక్తము కాకముందు ఉన్న దశ దాని పేరు అవ్యక్తము అన్నది ఇక్కడ బీజదశ అది ఎన్ని మార్లు చెప్పుకున్నాం మనం పరాప అపరాప్రకృతి పరాప్రకృతి నుంచి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చర్చ ఇప్పుడు తెలిసిందే ఎందుకు ఎన్ని మార్లు చెప్తారో ఏది వంట పట్టదని తెలిసి గురువులు చెప్తూ ఉంటారు మొత్తానికి వ్యక్తమైన శరీరాదులు వ్యక్తమైన ప్రపంచం నీ వరకు శరీరం బయట వరకు ప్రపంచం రెండు వ్యక్తం నీ వరకు ఈ శరీరం వ్యక్త కాకముందు నీ కర్మలన్నీ పోగు చేయబడి ఎందులో ఉన్నాయో మూల ప్రకృతి అవిద్య అక్కడి నుంచి ఫలించి అనుభవించే యోగం ఉన్నప్పుడు దేహాదుల రూపంలో వచ్చింది కనుక అది ప్రకృతి వికారమే ఇది ప్రకృతి వికారమే కానీ దానికోటి ఉన్నది ఇవి మారిపోతుంటే మీరు పరిశీలించండి చాలా క్షుణ్ణంగా పట్టుకోవాల్సిన అంశం ఇక్కడ ఈ శరీరం మారిపోయింది మరో శరీరం మారిపోయింది కానీ బీజదశలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఒకేలా ఉంటాయి ఇప్పుడు వ్యక్తమైనప్పుడు మారుతున్నాయి ఇవాళ ఈ శరీరం కనబడింది పూర్తయిపోయింది శరీరం ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం చేసినటువంటి కర్మల యొక్క వాసనలన్నీ బీజములుగా మళ్ళీ శరీరం పొందే ఉంటాయి ఏ దశలో ఉంటుంది అని పేరు అవ్యక్తదశ ఈ అవ్యక్త దశ ఇప్పుడు ఒకేలా ఉంటుంది అండి అందరికీ ఒకేలా ఉంటుంది అవ్యక్తదశ అందరికీ ఒకేలా ఉంటుంది ఎందుకంటే జాగ్రత్త దశ ఒక్కొక్కరికొక్కలా ఉంటుంది వాడున్న స్థానం బట్టి వాడు భావం బట్టి స్వప్నం కూడా ఒక్కొక్కరికొక్కరిలా ఉంటుంది కానీ సుషుప్తి అందరికీ ఒకేలా ఉంటుంది మీరు పరిశీలించారో లేదా సుషుప్త అందరికీ ఒకటే అర్థమవుతున్నది కదా ఆ సుషుప్తి లాంటిదండి ఇది ఇంకా తెలియాలంటే ఎందుకంటే రోజూ చచ్చే చావు తెరుచుకుంటే చివరి చావు అప్పుడు అర్థం చేసుకోవచ్చు సుషుప్తిలో ఏమీ తెలియబడట్లేదు ఏమీ తెలియబడట్లేదు మనం పొద్దున్న లేస్తున్నాం అంటే పొద్దున్న లేచి వ్యవహారాలను ఎక్కడ దక్కున్నాయి సుషుప్తిలో అవ్యక్త దశలో బీజ దశలో ఉన్నాయి అవి మన జాగ్రత్తలో బయటకు వచ్చాయి ఈ డిస్క్రిప్షన్ అర్థం కాకపోతే తర్వాత శ్లోకం అక్కడ అర్థం కాదు ఎలాగైతే సుషుప్తులు ఈ బ్రతుకులోనే సుషుప్తులు దాగినవి మరో రోజు వ్యక్తమయ్యాయో అలాగే ఈ జన్మంతా అయిన తర్వాత ఇవన్నీ బీజరూపంలో దాగిపోతాయి మళ్ళీ జన్మంలోకి అవి వస్తున్నాయి కానీ బీజరూపంలో కేవలం శుద్ధ బ్రహ్మముందా ఇంతవరకు శుద్ధ బ్రహ్మం లేదు అక్కడ మా ప్రకృతి ఉంది అయితే అవ్యక్తంగా ఉన్న ప్రకృతి ఇది వ్యక్తమైన ప్రకృతి కానీ ప్రకృతి యొక్క రెండు స్వరూపాలు చెప్పబడుతున్నాయి అవ్యక్త ప్రగతి ఎప్పుడు ఒకేలా ఉంటుంది వ్యక్తప్రగతే మారుతూ ఉంటుంది దీన్ని బట్టి అవ్యక్త ప్రగతి ఎప్పుడు ఒకేలా ఉంటుంది కనుక క్షరము కాదు ఎప్పుడు ఒకేలా ఉంటుంది నశించిపోతుంది అంటే జ్ఞానం వచ్చే వరకు ఉంటూ ఉంటుంది మోక్షం వచ్చే వరకు ఉంటుంది కనుక అది ఎప్పుడు ఉంటుంది అని అర్థం ఎప్పుడు ఉంటుందంటే మోక్షం వచ్చే వరకు ఉంటుందని మోక్షం వచ్చిన వాడు దాటిపోతాడు అవ్యక్తాన్ని వ్యక్తాన్ని కూడా దాటిపోతాడు గనక అవ్యక్తం వాడికూడదు జాగ్రత్త వద్దయింది కదా ముక్తి పొందిన వాడికి అవ్యక్తం లేదు వ్యక్తం లేదు అంటే బీజదశ లేదు వృక్ష దశ లేదండి బీజం ఉంటే వృక్షం ఉంటుంది అలాగే ఇవి కూడా ఉంటాయి తప్పకుండా బీజం ఉంటే పుట్టేస్తాడు మరి వాడు పుట్టడు అంటే బీజం కూడా లేకుండా ఉండాలి బీజం కూడా లేకుండా ఉండే దశ అంటే అవ్యక్తానికి అతీతం అవ్యక్తానికి అతీతం ఎవరు పరమాత్మ పరమాత్మ అవ్యక్తము వ్యక్తము అనుకుందాం మనకు అర్థమయ్యే భాషలు ఈ వ్యక్తమయ్యేవి శరీరాదులు ఇవి పోతూ ఉంటాయి వ్యక్తం కానీ అవ్యక్తం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది మళ్ళీ నీ కర్మలతో మళ్ళీ తీసుకొస్తూనే ఉంటుంది కనుక అవ్యక్తం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది వ్యక్తము క్షరమైపోతూ ఉంటుంది అవ్యక్తం ఎలా ఉంటుంది కనుక ఇక్కడ అక్షర అని అవ్యక్తానికి పేరు చెప్పారు ఇక్కడ ఈ రెండుకి పురుష అని పేరు పెట్టవచ్చు ఎందుకంటే రెండు కూడా జీవుడికి స్థానములే కదా రెండు జీవుడికి స్థానాలు అర్థమయ్యే వ్యక్తమైన శరీరాదుల్లోనూ జీవుడున్నాడు అవ్యక్త దశలో జీవుడు అవ్యక్తంగానే దానితో తాదాత్యం చెందిపోయి ఉన్నాడు తాదాత్యం చెంది ఉన్నాడు కనుక అది పురుషుడే కనుక క్షరము అక్షరము కూడా పురుషుడే ఈ క్షరాక్షరములైన వ్యక్తమైనటువంటి ప్రకృతికి అవ్యక్తమైన ప్రకృతికి క్షరాక్షరములకు అతీతంగా ఉన్నబడేవాడు పరమాత్మ అర్థమైంది కదా ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షరయేవచ క్షరసర్వాణి భూతాన్ని కూటస్థఅ సాధారణంగా చాలామంది వ్యాఖ్యాతలు ఇక్కడ ఒకటి చెప్పారు వాళ్ళు తప్పు కాదు కానీ ఇంచుమించు కరెక్టే కానీ చక్కగా శుద్ధం వ్యాఖ్యాన అందించిన ఆదిశంకరులండి ఇక్కడ సునిశ్చితంగా అందరి వ్యాఖ్యలను చూసి అవి కూడా సత్యములే కానీ పరమసత్యం చెప్పాడు ఈయన అది గొప్ప విషయం ఇక్కడ అది ఎలాగో చూద్దాం సాధారణంగా ఉండా అర్థం తీసుకుందాం ఇదివరకు మనం క్షేత్ర క్షేత్రజ్ఞ అపరా పరా గుర్తున్నాయా లేదా అప్పటిదిప్పటిదాకా అంటారా ఇది ఏడవ ఏడు అధ్యాయంలో అపరాపరా వచ్చింది అపరాప్రకృతి పరాప్రకృతి మర్చిపోలేదు కదా మర్చిపోలేదని నేను అనుకుంటేనే నాకు తృప్తి లేకపోతే అప్పుడు ముప్పై రోజుకు కూడా వచ్చి మర్చిపోలేదు కదా అన్నానంటే మళ్ళీ మొదలెట్టాలా ఆ దానికి భయపడేనా మర్చిపోలేదని చెప్పాలి సరే మొత్తానికి ఇప్పుడు పరాపరా అని పేరు పెట్టాడు ఎక్కడా ఏడు అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయంలో అధిభూతం అధ్యాత్మం అధిభూతం అంటే దేహం అధ్యాత్మం అంటే దాంతో తాదాప్తి చెందినవాడు తాదాత్ చెందిన వాడి దేహం పోయినా సూక్ష్మదేహంతో ఉంటాడు వాడు సరే వాడు జీవుడే తర్వాత పదమూడవ అధ్యాయంలో మొన్న మొన్న నైందుగా క్షేత్ర క్షేత్రజ్ఞులు ఇవన్నీ ఒకటే అపరా పరా ఏదో క్షేత్ర క్షేత్రజ్ఞ ఒకటి అపరా జడం క్షేత్రము జడం పరా క్షేత్రజ్ఞుడు చైతన్యం అయితే క్షేత్రజ్ఞుడు అనే పేరు క్షేత్రముతో ఉన్నంతసేపు క్షేత్రజ్ఞుడు కదా జ్ఞానేది తీసేసి జ్ఞాని మాత్రమే పట్టుకుంటే క్షేత్రంతో అతీతమైపోయాడు నేను క్షేత్ర క్షేత్రజ్ఞ అపరాపర పేర్లు మార్చి అదే ఎందుకు చెప్తున్నాడంటే పేర్లు బట్టు నువ్వు చేసుకోవాలి భేదాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ అపరాప్రకృతిలోకే వర్తిస్తాయ్యా ఈ స్థూలమైన దేహేంద్రియాలు పంచభూతాలు మహదహంకారాలు అదేవిధంగా మనోబుద్ధి చిత్త అహంకారములు సుఖము దుఃఖము ఇవన్నీ దేని కిందకి వెళ్ళిపోతాయి అపరాప్రకృతికి వెళ్ళిపోతాయి ఇవన్నీ నేననుకుని తాదత్యం చెందిన వాడవాడు వాడు పరాప్రకృతి ఈ పరాప్రకృతి అయినటువంటి వాడు ఏమవుతారంటే అపరాప్రకృతిగా ఉన్నవన్నీ పోయినా ఈ పరాప్రకృతి ఇంకా ప్రకృతి ఉందిగా ఈ ప్రకృతితో తాదత్తి చెంది ఉన్నాడు కనుక ఈ దేహాలు వాడు ఇంకా ప్రకృతితోనే పట్టుబడి ఉంటాడు నిద్దట్లో సుక్షుప్తులు ఉన్నట్టుగా ఉంటాడు తెలిసింది కదా అలా క్షేత్రం పోయినా క్షేత్రజ్ఞుడు ఎక్కడుంటాడు అవ్యక్తంతో కలిసి ఉంటాడు అది కూడా క్షేత్రమైపోయింది వాడిగా తెలుసుకోండి అది కూడా వాడి క్షేత్రమే అది కూడా క్షేత్రమే వ్యక్తముగాని క్షేత్రం ఇక్కడ వాడి క్షేత్రం ఇక్కడ ఇప్పుడు క్షేత్రం అన్నప్పుడు క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు క్షేత్రం అన్నప్పుడు అవ్యక్తదశలో ఉన్న మాయ కూడా క్షేత్రమే అనిపించుకుంటుంది అందుకే కూటస్థ అక్షరయ్యవచాన మాట వేశాడు కూటస్థ కూటమునందున్నవాడు అక్షరుడు కూటం అంటే మాయ అది అర్థం అనేక మాలు చెప్పుకున్నాం కూటం అంటే కపటం అసలు వస్తువుని తెలియనివ్వనిదే కూటం అంతే కదండి కూట సాక్షి అని చెప్తాం కూటసాక్షి అంటే అబద్ధాల సాక్షి అంటే వాడు సత్యం తెలియనివ్వట్లేదు అని అర్థంగా కానీ కూటం అనగా అర్థం ఏమిటి మాయా ఇది మనం గతంలో కూడా చెప్పుకున్నాం కూటస్థ అందుకే జ్ఞాపకం పెట్టుకోవడం అధ్యయనం చేయడం ఎవరికి అలవాటు అవుతుందో వాళ్ళకే భగవద్గీత వాళ్ళకే ఉపనిషత్తు అసలు వాళ్ళకే భాగవతం వాళ్ళకే రామాయణం అండి ఇది తెలుసుకోండి జ్ఞాప జ్ఞాపకం పెట్టుకునేవాడికి మననం చేసుకునేవాడికి విద్య చెప్పాలి తప్ప లౌకిక విద్యలు కూడా అంతే కదా లౌకిక విద్యలు అంతే మరి లౌకిక విద్యకే జ్ఞాపకం పెట్టుకోవడం మననం చేయడం స్టడీ చేయడం అవసరమైనప్పుడు పరమ విద్యకి అంత అవసరమో ఆలోచించండి అవేవీ చెయ్యకుండా ఏ రోజుకు ఆ రోజు లోక వ్యవహారాలను చేసుకుని వచ్చి భగవద్గీత క్లాసుకు కూర్చుంటే ప్రయోజనమేముందో చెప్పండి ఎందుకు అంటున్నామో ఎంత అని ఒక ఆవిడండి ఏమనుకోకండి నేను ఆ పుస్తకం చదవట్లేదు ఇంకోటి ఎవడనుకుంటాడు గురువు ఏమనుకోడు నీవు విద్య పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు తెలుసు ఇక్కడ అటువంటి వాళ్ళకి విద్యార్థి అర్హత ఉంటుందో చెప్పండి ఇక్కడ అందుకే ఏమి మర్చిపోకూడదు క్షేత్ర క్షేత్రజ్ఞ అపర పర అలాగే అధిభూత ఆధ్యాత్మ ఈ విషయాలు మర్చిపోరాదు అలాగే తీసుకురావాలి ఇక్కడ కూటస్థ అనే మాట కూట అంటే మాయ అని చెప్పుకున్నాం వాడు శరీరాదులతో ఉన్నప్పుడు మాయలేను ఉన్నాడు వ్యక్తమైన మాయ శరీరాదులు లేనప్పుడు అవ్యక్తమైన మాయ అది ప్రకృతే ప్రకృతిలో ఉన్నాడు కానీ కూటస్థ అంటే ప్రకృతి స్థహా గుణాన్సంగి గుర్తుందా ప్రకృతి స్థహ మళ్ళీ క్షేత్రక్షేత్ర ప్రకృతిస్థుడు అంటే అవ్యక్తం కాకపోయినా ప్రకృతిస్తుడే వ్యక్తం కాకపోయినా ప్రకృతిస్థుడే అందుకని పోయినంత మాత్రం మోక్షం వచ్చేసింది అంటా కాదు వాడు అవ్యక్తంలో కూర్చున్నాడు మళ్ళీ వ్యక్తం అయిపోతాడు ఇప్పుడు ఒకడు అది చిక్కు అది మోక్షం కోసం ఎందుకు చచ్చేటప్పుడే మోక్షమైతే ప్రయత్నం ఎందుకు అలగు చేస్తాడు చావడం మోక్షం కాదు మళ్ళీ పుడతాడు వచ్చింది అది సమస్య పుట్టడానికి మధ్యలో అవ్యక్తంలో ఉంటాడు ఇప్పుడు తెలిసిపోయింది కదా కానీ కూటస్థ అక్షరయేవత ఆ కూటస్థుడు ప్రకృతిస్థుడు అయినటువంటి అవ్యక్తస్థితేదో అది అక్షరము అయితే పెద్దలు ఏం చెప్పారంటే జీవుడే అక్షరుడు శరీరాదులు క్షరములు ఇది చాలామంది వ్యాఖ్యానించారు అంతే కదా శరీరాదులు క్షరములు అంటే చూస్తూనే ఉన్నా నశించిపోతున్నాయి ఎంత నశించిపోతున్నాయి అంటే మళ్ళీ ఈ శరీరాన్ని రాదు మరొకటి ఏదో వస్తుంది కనుక ఇది నాశనమే నాశనం అంటే నాశనమే శరీరమైతే మాత్రం నాశనమే కానీ ఈ ప్రకృతిని పట్టుకున్న నాశనం కావట్లేదు మళ్ళీ వాడు కూటమితో కూడే ఉన్నాడు కూటస్థ ఆ అవ్యక్తమైన ప్రకృతితోనూ కూటమితో కూడి ఉన్నాడు మాయతోనే కనుక వాడు అక్షరుడు అన్నారు ఈ చెప్పేటప్పుడు భగవత్పాదులు మాత్రం ఏమంటారంటే సంసార బీజములెన్నో కలిగినటువంటి అవ్యక్తదశనే అక్షరం అనాలి అన్నారు ఇక్కడ అవ్యక్తదశలో ఉన్న జీవుడిని అక్షరుడు అనాలి అన్నారు మిగిలివాడు చిన్న తేడా ఇక్కడ పెద్ద ప్రమాదం లేదు రెండో ఒకటే వాడు అవ్యక్తంతో కలిసే ఉన్నాడు కనుక వాడిని అక్షరుడు అన్నా పర్వాలేదు జీవుడు ఎప్పుడు నశించాడు కదా అందుకు అక్షరుడు అయితే ఈశ్వరుడు అక్షరుడు అక్షరబ్రహ్మయోగంలో చెప్పుకున్నాం మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ మనం రాకూడదు ఇక్కడ ఆయన అవ్యక్తాన్ని మించిన అవ్యక్తుడు కనుక ఆయన అక్షరుడు అంటే ప్రకృతి రూపమైన అవ్యక్తం కాకుండా ప్రకృతికి అతీతమైన అవ్యక్తం అయినా అవ్యక్తుడే ఎవరికి కనబడ్డు కనుక అవ్యక్తుడే బీజదశ అవ్యక్తమే కానీ రెండో వ్యక్తాలు ఒకటి కా బీజదశలోకి వెళ్ళిపోయాడు బీజదశ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది పైగా సంసార బీజాలు అందులో దాగి ఉంటాయి సంసార బీజాలు అనంతాలు సంసార బీజాన్ అంత్య అనంత్యాత్ సంసార బీజముల యొక్క అనంతత్వం వల్ల దానికి అక్షరము అని పేరు వచ్చింది అన్నారు ఇక్కడ అనంతమైన సంసార బీజాలు ఉంటాయి అవ్యక్త దశ ఒక జన్మ మనకంటే ఈ జన్మ ఇక్కడే కనబడుతుంది ఇలాంటి జన్మలు ఇంకెన్నీ అయ్యాయో ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు కోట్ల కోట్ల జన్మలు వేయి వెయిట్ మన కోసం ఇంకా మరి కోట్లు పెంచుకోవడానికి కూడా ఇప్పుడు కర్మలు అజ్ఞానం పోగు చేసుకుంటున్నాం మనోధికారాలు గుణముల చేత రజస్తమ గుణములు సత్వగుణములు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం వీటి వల్ల ఇంకా మరి కోట్లు కోట్లు కోట్లు మరి చేసిందంతా అనుభవించడానికి ఈ జన్మ సరిపోతుందా ఇవన్నీ బీజి దుస్తులు ఉంటాయండి ఆ వ్యక్తి మెమరీ అండి ఒక చిన్న చిప్పులో ఎంత ఉంటుందా టూ బీజీవా ఫోర్ బీజీవా నాకు ఆ లెక్కలు తెలియవుగాని ఇన్ని చెప్పుకుంటారు అది నువ్వు కనెక్ట్ చేస్తే ప్లే అవుతుంది కనెక్ట్ కాకముందు వరకు బీజీలు జీబీల్లో అది దాగి ఉంటుందా లేదా అదే అవ్యక్త దశ ఇవన్నీ ఎంత దాచుకున్నాడో అక్కడ దాచేస్తే ఇంకా పర్మనెంట్గా ఉండిపోయినట్టే పర్మనెంట్గా అన్నవుగా అది అక్షర అన్నాడు ఇక్కడ అలా ఉండిపోతాయి ఎప్పుడు కూడా అందుకే అవ్యక్తదశనే అక్షరం అనాలి అవ్యక్తదశలో ఉన్న జీవుడిని అక్షరుడు అన్నా కానీ జీవుడు అక్షరుడు దేహము క్షరము ప్రపంచపరంగా చూడు ప్రపంచంలో బాహ్యంగా కనబడుతున్నటువంటి రకరకాల ప్రకృతి పదార్థములు ఉపాధులన్నీ క్షరములు ఉపాధులతో తాదాత్మ్యం చెందినటువంటి చైతన్యం అక్షరం ఇప్పుడు అర్థమైపోయింది కదా రెండూ చెప్పుకోవచ్చు కానీ జీవుడు అక్షరుడు శరీరము క్షరము మన పరంగా ప్రపంచపరంగా చెప్పేశాం అక్షరం అనగా అవ్యక్తదశ అని అర్థం రెండూ చెప్పుకోవచ్చు ఈ అవ్యక్తదశకి వ్యక్తదశకి ఎవడు అతీతుడు అతీతుడు ఎందుకు చెప్తున్నావు అంటే దీని మాన దీన్ని పడేసి ఎక్కడో లేడు దీని ఎందే ఉన్నాడు కానీ అతీతంగా ఉన్నాడు ఆయన క్షరము వలె నశించడు అక్షరుడు వలె మాయా ప్రకృతితో తాదాప్తం చెందడు అతీతంగా ఉంటాడు వాడిచ్చిన చైతన్యంతో పనిచేస్తున్నాయి కానీ వీటికి అతీతుడు కదా వాడు అతీతుడిని తెలుసుకున్నామంటే నువ్వు దీని నుంచి దాట అక్కడికి వెళ్ళిపోతాయి ఇక్కడ ఆ అతీతుడు ఎవడో అతణ్ణి పురుషోత్తముడు అంటారు ఎందుకంటే ఇద్దరు పురుషుల్ని చెప్పాడు కదా ఇక్కడ క్షరపురుషుడు అక్షర పురుషుడు క్షరాక్షర పురుషుల కంటే విలక్షణుడై అతీతురెవుడు వాడు పురుషోత్తముడు ఆ పురుషోత్తముడిని నేనే అన్నాడు ఇక్కడ ఇదే అర్థం అందులో మగాళ్ళలో గొప్పవాళ్ళని కాదండి ఇక్కడ పురుషుడు ఎందుకంటే ఆయన పురుషత్వానికి ఈ పురుషత్వానికి తేడా ఏమిటయ్యా అంటే ప్రకృతి రూపపురములో ఉన్నాడు వీడు ఈయన ప్రకృతిని అధిగమించి పూర్ణుడుగా ఉన్నాడు ఆయన అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే పురుష పురుషోత్తమ ఈ శబ్దానికి అర్థం అందుకే అది వివరిస్తున్నాడు ఇక్కడ క్షర సర్వాణి భూతాన్ని కలుగుతున్న సర్వభూతములు క్షరములే కూటస్థ అక్షర ఉచ్యతే కూటస్థుడు అక్షరుడు అని చెప్పబడతాడు ఇప్పుడు శంకర భాష్యానుసారంగానే మనం చెప్పుకొని సరిగ్గా సరిపోతుంది భగవత మాయాశక్తి క్షరాక్షస్య ఉత్పత్తి బీజ అక్షర అన్నాడు భగవంతుని యొక్క మాయాశక్తి మాట చెప్పడంలో అవ్యక్తం మాయే కానీ అదే సమయంలో భగవత అది ఎప్పుడు మర్చిపోవద్దు మా ఎంత ప్రమాదకారండి మాయంత ప్రమాదకారండి అంటావు కానీ ఆయన మాయ అనుకో ధైర్యం వచ్చేస్తుంది ఎందుకంటే ఆ గ్రిప్ ఆయన దగ్గరుందని తెలుస్తుంది ఇక్కడ మమ మాయా అది అందుకే భగవత్పాల్ వారు ఎంత అందంగా చెప్పారంటే భగవత మాయాశక్తి అక్షర భగవంతుడు మాయాశక్తియే అక్షరం అదేమిటి మాయాశక్తి క్షరాక్షస్య ఉత్పత్తి బీజ ఈ క్షరమనబడేటటువంటి భూతములు ఏవైతే ఉన్నాయో పంచభూతాది వికారములు వాటికి ఉత్పత్తి బీజము అది బీజదశ అది అక్షరుడు అని మాట అక్కడ ఏముంటుందంటే అనేక సంసారి జంతు కామ కర్మాది సంస్కారాశ్రయ అక్షర అక్షర పురుష ఇక్కడ అనేక రకాల జన్మలెత్త అనుభవించవలసినటువంటి ఏ కర్మ బీజములు ఉన్నాయో అవన్నీ దాచుకుంటుంది గనక పైగా అనంత జన్మలు అనంత జన్మలంటే మోక్షము వరకు అంతులేకుండా ఉన్నవి కానీ అసలు జన్మలే ఉంటాయి మోక్షం లేదనడానికి కాదు ఇక్కడ అందుకే నేను చెప్పుకున్నాం సంసారం యొక్క అనంతత్వము పరమాత్మ యొక్క అనంతత్వం వంటిది కాదు సంసారం యొక్క జ్ఞానం వల్ల పోతున్నాయి మోక్షం వల్ల పోతోంది కానీ మళ్ళీ మోక్షం వచ్చే వరకు కోట్లాది జన్మం లెక్కలేనని అనుభవిస్తున్నా గనక అంతు లేకుండా అనుభవిస్తున్నా గనక దానికి అనంత శబ్దం వాడారు పరమాత్మ శాశ్వతుడు గనగానంత శబ్దం వాడారు ఇది రెండింటికి తెలిసింది కదా శబ్దం బట్టి కానీ అక్షరుడు జీవుడు అంటే పరమేశ్వరుడు లాంటి అక్షరుడేనా కాదు రెంటికి తేడా ఉన్నది ప్రకృతిస్థం కనుక అవ్యక్త దశలో ఉన్న మాయాశక్తియే అక్షరము మాయాశక్తితో తాదాత్మ్యం చెందినవాడు అక్షరుడే రెండు తెలిసిపోతున్నది ఇక్కడ అందుకు భగవత్పాదు వారి భాష్యం ఎంత స్పష్టంగా ఉన్నదో చూడండి ఉత్తమ పురుషస్త్వన్య అన్య ఈ రెండూ కాక ఎవడున్నాడో వాడు ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుషుడు అంటే ఉత్తమ ఉత్తమ అంటే ఉత్కృష్ట పురుష అన్నారు ఇక్కడ ఉత్కృష్ట అంటే రెండిటిని మించిన వాడు అన్నాడు వాడు ఎలాంటి వాడు అంటే వాడిని ఏ పేర్లతో పేరువాడు ఉత్తమ పురుషస్థన్య పరమాత్మ ఇది అని పరమాత్మ అని పేర్కొంటున్నారు అన్నారు శాస్త్రం ఆ విధంగా చెప్పబడుతున్నది పరమాత్మ అంటుంది పరమాత్మ ఎందుకంటే అవిద్యా అవిద్యాత్మకమైన దేహాదులతో తాదాత్మ్యం చెందిపోతే జీవాత్మ ఈయన వీటికి అతీతుడు కదా అతీతున్నప్పుడు పరమాత్మ అనాలి పరమాత్మా శబ్దం ఎలా వాడాలో చెప్తున్నాడు అత్యంత విలక్షణ ఆభ్యాం ఆభ్యాం అంటే రెండింటికి ఏ రెండింటికి క్షరమునకు అక్షరమునకు విలక్షణుడై ఉన్నాడు గనక ఉత్తమ పురుష అన్నారయ ఉత్కృష్టతమ పురుష ఉత్తమ పురుష పరమాత్మ ఇది పరమాత్మ అని ఎందుకన్నారంటే పరమశ్చ అసౌ దేహాద్యవిద్యాకృతాత్మభ్య ఆత్మా సర్వభూతానం ప్రత్యక్చేతన ఇచ్చ అన్నారు ఇక్కడ అంటే అవిద్యారూపమైన ఉపాధులకు అతీతంగా ఉన్నవాడు అవిద్యారూప ఉపాధులు ఉపాధులు అనగా వ్యక్తోపాధులు అవ్యక్తోపాధి రెండిటికీ కూడా ఆయన అతీతంగా ఉన్నాడు అతీతం అవగానే సర్వభూతానం ప్రత్యక్చేతన సర్వభూతముల్లో ప్రత్యేగాత్మగా ఎవడున్నాడో వాడిని పరమాత్మ అనాలి అంటే అతీతం అనే మాట వచ్చినప్పుడే పర శబ్దం వస్తుంది సర్వోత్కృష్టం దీనిలోనూ ఉంటూనే దీనికి అంటకుండా పైన ఉన్నాడండి మొత్తం భగవంతుడిని చింతే మాట అన్నిట్లో ఉంటూనే అంటకుండా అతీతంగా ఉండడం మొత్తం అన్నిట్లో ఉన్నాడు అంటకుండా అతీతంగా అతీతమైన తత్వం తెలుసుకునేటప్పటికల్లా పరం అనే శబ్దం వస్తుంది కనుక ఆయన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు అంటే అనేక భూతములు ఎందు ఆత్మలుగా వ్యవహరింపబడుతున్నటువంటి జీవులకు అతీతముగా ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి వాడు ఇది అని పరమాత్మ ఆయన ఎలా ఉన్నాడు యో లోకత్రయం ఆవిష్య బిభర్తి అవ్యయ ఈశ్వర అత్యద్భుతమైన మాట ఆయనే మూడు లోకాల్ని ఆవిష్య మూడు లోకాల్లో సంపూర్ణముగా ప్రవేశించి బిభర్తి పోషిస్తున్నాడయ్యా భరిస్తున్నాడు ఈ జగత్తుని అన్నాడు ఇది తెలియగానే ఇందాక చెప్పిన క్షరము అక్షరము ఇదేవిగా మూడు లోకాల్లో ఉన్న సబ్జెక్టు బ్రహ్మాది దేహములు కూడా క్షరములే బ్రహ్మాది దేహములు పొందడానికి అవసరమైన ఆ జీవుల బీజములన్నీ అక్షరములే అంతే బ్రహ్మ మొదలు చేమ వరకు ఇదే సబ్జెక్టు క్షరాక్షరములే మొత్తం బ్రహ్మలోకం మొదలుగు మనుష్యలోకం వరకు క్షరాక్షరములే ఈ క్షరాక్షరములుగా ఉన్నటువంటి సర్వలోకములు ఎందు వ్యాపించిపోయి ఉన్నాడు పురుషోత్తముడు కనుక వాటన్నిటికి అతీతంగా ఉన్నాడు అంటే వ్యాపించి అతీతంగా ఉన్నాడు అయ్యా అని అడిగడ మరి వీటన్నిటిని భరిస్తున్నది ఆయనే భరిస్తున్నదంటే ఒక పెద్ద ఆయన అంటాడు ఎద్దు మూటను భరించినట్టు భరించట్లేదు అని అడిగడ లోకత్రయంలో ఆవేశించి అంటే భూర్భువస్వరాక్షం స్వకీయ చైతన్య బలశక్తియా ఆవేశ అంటారు భగవత్పాదుడు భూర్భువస్వహ అని చెప్పబడుతున్న ముల్లోకముల ఎందు స్వకీయ బలశక్త్యా తనదైన బలముతో తనదైన శక్తి ఈశ్వర బలం అండి శక్తి అమేయమైనటువంటి ఈశ్వర శక్తి దానితో ఆయన ఆ ప్రవేశించి వ్యాపించి బిభర్తి భరిస్తున్నాడు భరిస్తున్నాడంటే అర్థం ఎవరికేది కావాలో తెచ్చిస్తున్నాడా దుకాణాలను తెచ్చి పోషించుతున్నాడా ఉద్యోగాలు తెచ్చి జీతాలు ఇస్తున్నాడా ఉద్యోగాలు చేసి మరేం చేస్తున్నాడు విభర్తి అంటే స్వరూప సద్భావ మాత్రేన విభర్తి అన్నారు ఇక్కడ ప్రతి సద్భావముగా ఉండి అంటే ప్రతి వారిలో అనంత శక్తి సంపన్నుడుగా ఉంటూ వివిధములైన క్షరాక్షరములంతటిని ఆయన వ్యాపించి నడిపిస్తున్నాడు ఇక్కడ అంటే ప్రతి సద్భావముగా ఉండుటా అని సత్తుగా చిత్తుగా ఉంటూ వీటిని నడుపుతున్నాడు అది భరించడం కానీ వీటన్నిటినీ తను భుజం మీద వేసుకున్నాడండి అని చెప్పడం కాదు ఇక్కడ విభర్త అంటే ఇది ఆయన స్వరూప సద్భావములుగా నిండిపోవడమే భరించడం అయ్యా అన్నాడు ఇది ఎలాంటిదంటే సూర్యుడు ప్రకాశించడమే పనులు చేయించడంలా సూర్యప్రకాశం రాగానే అన్ని పనులు చేస్తున్నాయి కానీ పనులు చేయి పనులు చేయని చెప్తున్నాడా లేదు సూర్యప్రకాశ మాత్రం చేతనే పనులు ఎలా జరుగుతున్నాయో ఈశ్వరుడు ఆవేశించి వ్యాపించడం చేతనే జగత్తు నిర్వహింపబడుతున్నది కనుక సర్వ జగత్తిని నేనే నిర్వహిస్తున్నాను అని చెప్పాడు ఎవడు నిర్వహిస్తున్నాడు పరమాత్మ ఆయన ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుషుడు లోకత్రయమావిశ్య విభర్తి ఆయన స్వరూపమేంటి అవ్యయ ఆయన వ్యయము కానివాడు అంటే తరుగుదల లేనివాడు వికారము లేనివాడు నా సరహితుడు ఆయన మరో పేరేమిటి ఈశ్వర ఆయన పేరే ఈశ్వరుడు కనుక నన్ను నిన్నంటారంటే పరమాత్మ అని ఈశ్వరుడని అవ్యయుడని అంటారు పరమాత్మని ఈశ్వరుడని పిలువబడుతున్న నేను ఈ క్షరము అక్షరము కంటే అతీతుడని క్షరాక్షరాత్మకమైన ముల్లోకములయందు హస్తీభాతి ప్రియం ఇలా వ్యాపించి ఉన్నాను నేను ఇది మొత్తం చెప్తున్నాడు ఇక్కడ కనుక నేనెవీ ఉత్తమ పురుషుణ్ణి కదా ఉత్తమ పురుషుని అడుతిప్పు పురుషోత్తమ అంతే ఇక్కడ అలా అంటారు సుమా అందుకే యస్మాత్ క్షరమతితోహం అక్షరాదోత్తమ అతోస్మి లో వేదే చ పరిత క్షరము కంటే అక్షరము కంటే ఉత్తముడిని గనక ఉత్తమ ఉత్కృష్టముల్లో ఆయన మించింది లేదు తమ అంటే సూపర్ డిగ్రీ ఉత్కృష్టతల్లో ఆయన మించింది లేదు ఇందా మనం చూసిన బట్టి క్షరం కంటే అక్షరం ఉత్కృష్టం అక్షరం కంటే ఉత్కృష్ఠుడు ఆయన ఆయన మించి మనకు ఉత్కృష్టం లేదు గనక నేను అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాణ్ణు ఉత్తముడు గనక యస్మాత్ క్షరం అతీత అహం అక్షరాదోత్తమ క్షరము కంటే అతీతుడనై అక్షరము కంటే ఉత్తముడనై అన్నమాట ఎంత చక్కగా చెప్పాడండి ఇక్కడ అంటే ప్రకృతితో తారాహ్యం పొందిన జీవుడి కంటే సర్వ చైతన్యాన్ని ఇస్తూ తాదాత్మ్యం చెందని పరమాత్మ ఉత్ ఉత్తముడు అది తెలుసుకోవాల్సింది ఈశ్వరుడు అందుకే అక్కడికి వచ్చేటప్పటికల్లా అక్షరాత్ అపి అన్నాడు ఇక్కడ క్షరమతీతోహం క్షరము కంటే అతీతుడనయి ఎందుకంటే అదే జడ జగత్తు దానికి ఏం చెప్పక్కర్లేదు అందుకు క్షరమతీత ఇక్కడ అక్షరాదోత్తమ అవ్యక్తమైన ప్రకృతిలో ఈ చైతన్యం కదా అందుకు వాడు చైతన్యుడు కానీ ఈ చైతన్యం ప్రకృతితో తాదాత్మ్యం చెంది గనక పరిచ్ఛిన్న చైతన్యం ఆయన అపరిచ్ఛిన్న చైతన్యం ఇక్కడ అందుకే అక్షరాధపితోమ అతోస్మి ఆ కారణంచేత లోకే వేదే చ లోకమునందు వేదమునందు కూడా ప్రతిత పురుషోత్తమ పురుషోత్తముడిగా నేను పాపులర్ అయ్యి ప్రతిత అంటే ప్రసిద్ధి చెంది ఉన్నాడు నన్ను పురుషోత్తముడు పురుషోత్తముడిని ఎందుకంటారంటే మునుపు చెప్పిన క్షరపురుషుడి కంటే అక్షర పురుషుడి కంటే అతీతముగా ఉత్తమంగా ఉన్నాను గనక నన్ను పురుషోత్తముడు అంటారు ఇప్పుడు పురుషోత్తమనే మార్గం అర్థం తెలిసింది కదా పురుషుల్లో ఉత్తముడు నిజమే మొత్తం పురుషుడిలో అంటే శరీరంలో ఉన్న నేను అని తాదాత్యం చెంది ఉన్నామే దానిలో ఉత్తమం ఆయనేనండి మిగిలిందంతా ఉత్త అదొక్కటే ఉత్తమం ఆ ఉత్తమాన్ని పట్టుకోవాలి ఇక్కడ ఉత్తని విడిచిపెట్టి ఉత్తమాన్ని పట్టుకో ఇక్కడ మిగిలినంత వేస్టే ఆయన లేకపోతే ఇదంతా వేస్టే కనుక వేస్ట్ని పట్టుకు వేలాడుకు ఎవడు ఉండడం వల్ల ఇది పనికొచ్చేటట్టు కనిపిస్తోందో వాడు ఒక్కడే పనికొచ్చేవాడు వాడిని పట్టుకో వాడు ఉత్తమోత్తముడు వాడిని మించింది మరొకటి లేదు అనేది పురుషోత్తమ అనే మాట గొప్ప మంత్రం భగవానుడి పేర్లు రెండు కనబడుతున్న ఒకడు వాసుదేవ ఒకడు పురుషోత్తమ రెండు ఎంత రమ్యమైన నామం దొరికింది ఇప్పుడు పురుషోత్తమ శబ్దం అంత ఉత్కృష్టంగా ఉన్నది నన్ను ఈ విధంగా అంటారు నేను ఈ విధంగా పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందాను అంటున్నాడు ఎవడు పురుషోత్తముడు కృష్ణ పరమాత్మ అక్కడున్నాడు పురుషోత్తముడు వింటున్నాడు అర్జునుడు పురుషుడు ఆ దృశ్యాన్ని ఒక్కసారి చూడాలి కనుక నేను నువ్వు ఇద్దరం పురములతోనూ ఉన్నావు నా శరీరం కూడా క్షరమైన దేహంలాగే కనబడుతోంది అలాగే దేహాలకు ఆధారమైన అవ్యక్తమైన బీజం ఒకటి ఉంటుంది అది నీకుంది నాకు లేదు నేను రెండింటికి అతీతుణ్ణి ఇలా కనబడ్డం ముందే నా మాయ శక్తితో కనబడుతున్నాను కానీ నేను వీటన్నిటికి అతీతుణ్ణే సుమా అది ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు భగవానుడు అది పురుషోత్తమ తత్వ ప్రతిపాదన జరిగింది కనుక కనుకనే నేను వీటికంటే ఉత్కృష్టైన ఈశ్వరుడును ఈశ్వరుడు అంటే భగవత్పాల్ వారు అంటారు ఈశనశీలహ అన్నారు ఇక్కడ ఈశనశీలుడు అంటే సర్వజగత్తును శాసించే స్వభావం కలిగిన నారాయణుడు నేనే నేనే ఈశ్వరుణ్ణి నన్ను పురుషోత్తముడు అంటారు అంటూ నారాయణ తత్వ వ్యాఖ్యానం గొప్పగా జరిగినది అంటే నారములు అంటే ఇందాక చెప్పిన క్షరాక్షరములే నారములు వాటిని అయనముగా వాటికి ఆశ్రయంగా అధిష్టానముగా ఉన్నవాడు నారాయణుడు ఇప్పుడు ఇది సరిపోయినది కనుక పురుషోత్తమ నారాయణ ఈ నామానికి అర్థం చెప్పుకున్నావు అందుకే లోకేచ వేదేచ లోకమునందు వేదమునందు కూడా నాకు ఈ పేరు ప్రసిద్ధే అన్నాడు అయితే లోకం అంటే అర్థం ఏంటి ముల్లోకాల్లో పురుషోత్తముడు అంటే ఆయన అంటారు కదండి అని కాదుట లోకం అంటే శాస్త్రం అనర్థం వేదము ప్రధానం వేదాన్ని అనుసరించి వచ్చిన శాస్త్రములు కావ్యములు వీటన్నిటికీ లోకములు అని పేరు లుక్ దాత లోకం వచ్చింది లుక్ అంటే మీకు ఇంగ్లీష్ కనుక చెప్పేశారు లుక్ అని కానీ సంస్కృతంలో లుక్ అంటే చూచుట అని అర్థం జనని సంస్కృతం సకల భాషలకును అది తెలుసుకుంటే చాలు కానీ లుక్ అంటే చూచుట నీకు చూపించేదేదో అది లోకం అంటే శాస్త్రం అని అర్థం శాస్త్రం ద్వారానే చూస్తావు కదా జ్ఞానం తెలుసుకుంటావు కదా అందుకే శాస్త్రమునికి లోకములు విని పేరు కావ్యాలకు లోకములు పేరు అందుకే నన్ను అటు వేదాల్లోను వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి పురాణముల్లోను ఇతిహాసాల్లోనూ ధర్మశాస్త్రాల్లోను కావ్యాల్లోనూ కూడా నన్ను పురుషోత్తముడు అందుకే అంటారు నాయన ఎందుకంటారు క్షరపురుషుడి కంటే ఉత్తముణ్ణి కనుక నన్ను పురుషోత్తమ అంటారు అతీతుణ్ణి కనుక నన్ను పురుషోత్తముడు అంటారు అయితే ఎక్కడెక్కడన్నారు వేదంలో చెప్పాలి కదా కావ్యాల్లో అంటే మనకి ఎన్నో చోట్ల తెలుసు సరిగ్గా ముండకో పరిషత్తులో దివ్యమూర్త పురుష అక్షరాత్ పరత అక్కడొచ్చింది ఆ శబ్దం అక్షరాత్ పరత పురుష పూర్ణుడు అక్షరములు కంటే అక్షరుడు కంటే అతీతుడు అదేవిధంగా ముండకంలో మరొక చోట మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పర ఇది కఠోపరిషత్తులో మాత్రం వెళ్తున్నాం పురుషాన్న పరంకించిత్ సా అపరాగతి అందుకే ఇక్కడ చెప్పబడుతుంది అంటే అవ్యక్తం అన్నిటికంటే గొప్పది అంటే వ్యక్తదశలో ఉన్న ప్రకృతి కంటే అవ్యక్తమైన ప్రకృతి దానికంటే గొప్పది అవ్యక్తమైన ప్రకృతితో తాదాత్తు చెందిన జీవుడు వాడి కంటే గొప్పవాడు పరమేశ్వరుడు ఆయన మించింది మరొకట్లేదు అని అవ్యక్తాత్ పురుష పరహ అవ్యక్తము కంటే పరుడైన ఆ పురుషుడు అసలు పురుషుడు ఆ పురుషుని కంటే గొప్పది మరొకట్లేదు పురుషాన్న పరంకించిత్ సా సా అంటే అది అల్టిమేట్ దాన్ని మించి మరొకట్లేదు కళా కాష్ట అని అని చదువుతున్నాం కదా అంటే ఇదే అర్థం ఇక్కడ దాన్ని మించినది మరొకట్లేదు కాష్ట లలితాశాస్త్రంలో వస్తున్నది తత్వం ఒకటే అక్కడైనా ఎక్కడైనా కూడా తత్వం ఒకటే చెప్పబడుతుంది అందుకే పురుషాన్నపరంకించిత్ సా కా పరాగతి కనుక అవ్యక్తము అవ్యక్తమును మించినటువంటి వాడు నారాయణుడు ఆయనే పురుషుడు ఆయన మించిన పురుషులేడు గనక ఆయన పురుషోత్తముడు అంటున్నారు అని నన్ను అంటారు నాయన అడిగడ అయితే నన్ను ఈ విధంగా ఎవడు తెలుసుకోగలడు అంటే అసమ్మూఢుడైన తెలుసుకోగలడు నడుతారు వచ్చు అనికడు యో మాం యో మామేవ ఏవం అసమ్మూఢ యో నన్ను ఈ విధముగా నన్ను మాత్రమే ఈ విధముగా మాత్రమే అంటే పరమాత్మను మాత్రమే తెలుసుకోవాలి ఈ పద్ధతిలో తెలుసుకోవాలి వాడు పద్ధతి లేదు క్షరము అక్షరము తెలుసుకో ఈ రెండింటికి అతీతులను తెలుసుకో నీ లక్ష్యం అతీతుడు క్షరాక్షరాలను పట్టుకు వేలాడ్డం కాదు అది పట్టుకునే ప్రయత్నం చేయాలి మా మేవ అని అర్థం చేసుకో అంటే నన్ను మాత్రమే ఈ విధముగా నన్ను ఏ అసంమూఢుడు తెలుసుకుంటున్నాడో అంటే మూఢత్వము లేనివాడు అసమ్మూఢుడు మూఢత్వం అంటే ఎన్నిమాలు చెప్తామండి అనాత్మలపై అహమ్మలు పెట్టుకోవడమే మూఢత్వము ఒక్క అర్థం చాలి ఇక్కడ నిన్నే చెప్పుకున్నాను ఇక్కడ ఆత్మేతరములైనటువంటి ప్రకృతి ఎందు అహమ్మ పెట్టుకోవడమే మూఢత్వం అది లేనివాడు మాత్రమే తెలుసుకోగలడు ముందు క్షరాక్షరముల తాదాత్వ్యం విడిచిపెడితేనే కా అక్షరుణ్ణి తెలుసుకోగలవు పరమాత్మను తెలుసుకోగలరు అందుకే ఈ ప్రకృతి వికారములకు అవ్యక్తముతో తాదాత్న జీవుడికి కూడా అతీతమైన పరమాత్మ అని తెలుసుకున్నవాడు మాత్రమే మూఢత్వము లేనివాడు అది మూఢత్వం అంటే అది అర్థం ఆ మూఢత్వము లేనివాడు వాడు మాత్రమే జానాతి పురుషోత్తమం అక్కడ పురుషోత్తమ అని తన గుడిని తెలియజేశాడు నన్ను పురుషోత్తమని తెలుసుకోవాలి అంటే అసంమూఢుడు మాత్రమే తెలుసుకోగలడు మూఢత్వం లేనివాడు తెలుసుకోగలడు వాడినే సర్వజ్ఞుడు సహ సర్వవిత్ వాడు సర్వవిత్ అన్నీ తెలిసినవాడు అన్నీ తెలిసినవాడు అంటే వందలాది శాస్త్రము తెలిసిన వాడు కాదు సర్వము భగవంతుడని తెలిసినవాడు సర్వజ్ఞుడు ఇది తెలుసుకోండి ఇక్కడ మరి క్షదాక్షరములంతటా వ్యాపించి ఉన్నాడు ఆయనగా ఇందాక చెప్పుకున్న నేనే దీన్ని ఎందు వ్యాపించి ఉన్నాను అన్నప్పుడు నీకు వేరే భావం ఎలా అజ్ఞానం వల్ల కరిగింది అది తొలగించు ఉన్నదంతా ఆయనే తెలుసుకో ఆయన కానిదేదీ లేదు అహం వైశ్వనరోభూత్వా నుంచి సర్వస్వ శాహం వరకు తెలిస్తే ఆయన తప్ప మరేమైనా సబ్జెక్టు ఉందా నువ్వు అనుకున్న క్షదాక్షరముల ఎందంతటా ఆయన వ్యాపించారంటే క్షరమూ పోయే అక్షరము పోయే అతీతులే మిగులుతున్నాడు ఇది తెలుసుకోవడమే సర్వవిత్ సర్వవిత్ కావాలంటే వాడు అసంమూఢుడు కావాలి అసంమూఢుడైన వాడు సర్వవేత్త అయ్యి నన్ను సంపూర్ణముగా తెలుసుకుని నన్నే భజతి అంటే ఎప్పుడూ నన్నే భజిస్తూ ఉంటాడు వాడు మాం సర్వభావైన భారత భజతి అంటే పొందుతున్నాడని కూడా అర్థమన్నది అటువంటి సర్వవేత్త సర్వభావముతో నన్ను పొందుతున్నాడు అంటే అన్ని విధాలా నన్నే పొందుతున్నాడు కనుక ఎవడైతే నా పురుషోత్తమ తత్వాన్ని తెలుసుకుంటాడో అటువంటి వాడు సర్వజ్ఞుడై సర్వాత్మకుణ్ణైన నన్నే పొందుతున్నాడు దీని యొక్క తాత్పర్ముడిని ఇక్కడ అంటే సర్వజ్ఞుడంటే ఇప్పుడు తెలిసింది కదా సర్వజ్ఞు నిజానికి పరమేశ్వరుడికి మాత్రమే పేరు సర్వము తెలిసినవాడు పరమేశ్వరుడు అందుకు సర్వజ్ఞుడు అంతే కదా సర్వము ఆయనే అందుకే నేను సర్వజ్ఞుణ్ణి అన్నాడు భక్తులు నువ్వెలా సర్వజ్ఞుడు అవుతాయ్యా నేనైతే సర్వము తెలిసిన కదా అంటే సర్వము తెలిసిన సర్వస్వరూపుడు నువ్వని నాకు తెలుసు కనుక నేను సర్వజ్ఞుణ్ణి అన్నాడు ఇక్కడ సర్వుడని కదా పరమాత్మకు పేరు సర్వ కాదు సర్వ సర్వ సర్వ వచ్చింది సర్వజ్ఞుడు సర్వము ఆయనైన ఎరుకయే సర్వజ్ఞత్వం కనుక మనం అప్పుడే భగవంతుడి పేరు వచ్చేసింది మనకు సర్వజ్ఞ సర్వజ్ఞ బ్రహ్మైవ బ్రహ్మ బ్రహ్మైవ భవతి సర్వము ఆయన తెలుసుకుంటే ఆయన కానిది మనకు జ్ఞానం ఎందుకండి ఆయనది కానిది లేదు ఇంతవరకు క్షరాక్షరములనేది ప్రకృతి దృష్టితో పురుషోత్తముడు చైతన్య దృష్టితో కానీ చైతన్య దృష్టి ఎప్పుడూ ఒకటి పరమాత్మ అది తప్ప మరొకట్లేదు చైతన్యం లేకపోతే క్షరానికి అక్షరాన్ని గునికేది అందుకే ఉనికి ఎవరిది చైతన్యాది చైతన్య ఎవరు ఆయనే ఆయన వీటికి అతీతుడు కనుక పురుషోత్తముడు అని ఎవడైతే తెలుసుకుంటున్నాడు వాడు సర్వవిత్ మాం సర్వభావేన భజతి నన్ను సర్వభావముతో వాడు భజతి పొందుతున్నాడు అసంమూఢుడు సర్వవిత్ సర్వభావముతో నన్ను పొందుతున్నాడు మూడు విషయములు చెప్పాడు కాదు ముందు మూఢత్వం వదిలితే నువ్వు సర్వజ్ఞుడు అవుతావు సర్వజ్ఞుడు అయ్యాక సర్వాత్మనా పరమాత్మనే పొందుతావు క్రమం చక్కగా చెప్పాడండి ఇక్కడ అందుకే స సర్వవిత్ సర్వాత్మనా సర్వం వేత్త సర్వము తెలుసుట ఎలా తెలుసు సర్వభూతస్థం మాం సర్వభూతములు ఎందు నేనే ఉన్నానని తెలిసిన వాడు కనుక వాడు సర్వవేత్త అన్నాడు ఇక్కడ ఎంత మంచి మాట సర్వభూతస్థం భజతి మాం సర్వభావేన సర్వాత్మ చిత్తతయా అని భగవత్వాడు వ్యాఖ్యానించారు మొత్తానికి క్షరం అని చెప్పబడుతున్నది నేను ముందు వర్ణించిన సంసార వృక్షము క్షరము సంసార వృక్షానికి మూలం ఊర్ధ్వ మూలం అని చెప్పినప్పుడు అవ్యక్తముతో కూడిన చైతన్యం మనం చెప్పానే అది అక్షరము అంటే ఎక్కడ ప్రారంభించాడో అక్కడికి తీసుకెళ్ళాడు చెప్పడం కోసం ఇక్కడ ఊర్ధ్వ మూలం ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం మూలం ఊర్ధ్వం అంటే పరమాత్మని కాదు ప్రకృతితో అవ్యక్త ప్రకృతితో ఉన్నటువంటి వాడిని ఊర్ధ్వ మూలం అన్నారు వ్యక్తమైన ప్రకృతిని వృక్షం అన్నాం కనుక క్షరమైన వృక్షము సంసార వృక్షానికి అశ్వత్థాఖ్యం దాన్ని మించినటువంటి అక్షరాద సంసార వృక్ష బీజభూతాత్ అన్నాడు ఇక్కడ సంసార వృక్ష బీజము కంటే పరుడును గనక నన్ను పురుషోత్తముడు అన్నారు మొత్తానికి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే చెట్టు విత్తనం కథ చెప్పి చెట్టు కంటే విత్తనం కంటే అతీతమైన వాడిని గనక నన్ను పురుషోత్తముడు అన్నారు అక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ అది క్షరము వృక్షము అక్షరము బీజము వృక్ష బీజముల కంటే అతీతమైన చైతన్యస్వరూపుడెవడో ఆయన పరమాత్మ ఇది పురుషోత్తమతత్వం మొత్తం పద్దెనిమిది అధ్యాయాల్లో పరిపూర్ణమైన అధ్యాయంగా వర్ణించదగ్గది ఇది ఇందులో నేనేమి సందేహించట్లేదు ప్రధానికి అలాగే అంటున్నాళ్ళండి అంటే ప్రతిదీ చెప్పకముందు అంటున్నాం వింటారని ఇప్పుడు చెప్పంటున్నాం పట్టుకుంటారని చాలా ప్రధానమండి ఇక్కడ అదే పదిహేను అధ్యాయం అంత పూర్ణం ఎందుకంటే మిగిలిందంతా మీకు క్షరము అక్షరము ప్రకృతి పురుష విచారణ చేంజ్ చేశాడు కొంతమేరకు పరతత్వం చెప్తున్నాడు ఇక్కడ కేవల పరతత్వ ప్రాప్తి ఎలా జరుగుతుందో పరతత్వం యొక్క సంపూర్ణ విషయం చెప్పాడు ఇది ఒక్కడే పట్టుకో చాలన్నాడు ఇక్కడ మరి మిగిలినవన్నీ ఇది పట్టుకోవడానికి పనికి ఈ పురుషోత్తమ ప్రాప్తి దీనికి సంబంధించిన సాధనా విషయాలే తర్వాత అన్నారు అందుకు కొంతమంది ఏమన్నారంటే పదిహేను అధ్యాయాలతో భగవద్గీత అయిపోయింది అన్నాడు ఇక్కడ మిగిలింది పరిశిష్టాంశము అంటారు వేదముల్లో కూడా పరిశిష్ట భాగం ఉంటుంది పరిశిష్టం అంటే చెప్పాల్సింది చెప్పి ఇంకేమైనా మర్చిపోయానా అని చూసి కొన్ని ముఖ్య విషయాలన్నీ కలెక్ట్ చేసి ఒక పెడతారండి అది పరిశిష్టం అది ఇది సాధనారూపంగా కొన్ని విషయాలు చెప్పాడు అవి మనకు బాగా వంట కోసం తర్వాత చెప్తున్నాడు అని చెప్పారు ఇక్కడ అందుకే ఇది అత్యంత ప్రధానంగా మిగిలినవి అంటే అసలుది అయిపోయిందన్నమాట అనుకోవచ్చు అసలుదు పట్టుకోవాలంటే అసలైన పట్లు ఉన్నాయి ఇక్కడ ఆ పట్లు ఇక్కడ నుంచి మనం తెలుసుకోబోతున్నాం విశేషించి అటు తర్వాత వస్తున్నది అత్యద్భుత మరొక అధ్యాయం అసలు ఈ ఒక్క అధ్యాయం ఆధ్యాత్మికలో ప్రాథమిక దశలో ఉన్నవాడికి పాఠం అండి ఇంచుమించు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ప్రాథమిక దశ మీరు అలా ఏంటంటారండి నేను ఉపనిషత్తులని సవ్యాఖ్యానంగా చదివేశాను కదా అంటే అది ప్రాథమిక దశ అంతే కదా గొప్పకో ప్రాథమిక దశ అంట అనుభూతి పొందే ప్రాథమిక దశ ఎందుకంటే దానికి ఎంత దూరం ఉన్నావు తెలియదుగా ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదువు ఎన్ని జపాలు చేఠం వేసి మఠం వేసి నలభై రోజులు నీళ్లు తాగుతున్నానండి మంచిదే నా బహిరంగం అంతరంగంలో ఏం చేసో అది కావాలి ఇక్కడ అది ఆ అధ్యాయం అది నీ మొత్తం ఆలోచన విధానం నీ సంస్కారములు ఇవి సరిగ్గా ఉండాలి దానికి సంబంధించిన అధ్యాయం ఇప్పుడు మొదలవుతుంది అసలు ఇది చిన్నప్పటి నుంచి నేర్పితే గుడ్ క్వాలిటీస్ ఎలా పెంచుకోవాలో చెప్తారండి ఇక్కడ అవి పెంచుకున్నవాడు పరమాత్మను పొందుతాట పరమాత్మను పొందడం ఎందుకు జీవితంలో అద్భుతమైన వ్యక్తి అవుతాడు అది తెలుసుకోండి ఇక్కడ అలాంటి లక్షణాలు ఇక్కడ చెప్పబోతున్నాడు ఏ లక్షణాలు పెంపొందించుకుంటే జీవితంలో ఉదాత్తమైన వ్యక్తం అవుతావా చెప్ చెప్పబోతున్నా ఏ లక్షణాలు పెంపొందించుకుంటే అధముడు వైపుతావు అవి చెప్తున్నాను అంటే ఇవి పెంపొందించుకోకు అని చెప్పడం కోసం అధమ లక్షణాలు ఇవి పెంపొందించుకొని చెప్పడానికి ఉత్తమ లక్షణాలు రెండు చెప్పబోతున్నాడు ఆయన ఎందుకు చెప్పబోతున్నావు అంటే ఈ ఉత్తమ లక్షణాలు లేకపోతే నువ్వు ధార్మికుడివి కావు భక్తుడివి కాలో జ్ఞానివి కాదు తెలుసుకోండి ఇక్కడ అంటే మోక్షం జ్ఞానం పెట్టుకుందాం కానీ మోక్ష సాధనలు మాత్రం ప్రధానంగా మూడే ఒకటి ధర్మం రెండవది భక్తి మూడవది విచారణ రూపమైన జ్ఞానం ఈ మూడు మోక్ష సాధనలే మొదటిది పరంపరయ పరంపర క్రమంగా తీసుకువెళ్ళి ధర్మం హఠాత్తుగా మోక్షం ఇవ్వదు కానీ ధర్మం లేకపోతే మోక్షం లేదు కానీ ధర్మం పరంపరగా తీసుకెళ్తుంది క్రమక్రమంగా తీసుకెళ్తుంది ధర్మం బేస్ అది ఉండాలి రెండవది భక్తి ఈశ్వరాశ్రయం అది చాలా ప్రధాన ఈశ్వరాశ్రమే భక్తి అది అంటే ధర్మానికి ఉండాలి మోక్షానికి ఉండదు జ్ఞానానికి ఉండాలి మధ్యలో పెట్టాడు దానికి ఇక్కడ అంటే ఇక్కడి నుంచి అటెళ్ళాలన్నా అదే తాడు అటు నుంచి ఇక్కడ అటెళ్ళాలన్నా అదే తాడు అది పట్టుకోవాల్సిందే ఈ మూడింటికి ఉండవలసినది మాత్రం ఇప్పుడు చెప్పబోయే అధ్యాయం అందుకే ధర్మానికి కానీ భక్తికి కానీ జ్ఞానానికి కానీ ఎటువంటి క్వాలిటీస్ నువ్వు తెచ్చుకోవాలో లక్షణాలు తెచ్చుకోవాలో అది చెప్పబోతున్నాడండి ఆ లక్షణాలు బట్టి నీకు ఈ జన్మలో మోక్షం పొందే అరహతుందా లేదా తెలుసుకుంటావు ఇక్కడ అలాంటిది మోక్షం దాకా ఎందుకు ఉత్తమ మనిషిగా తీర్చిదిద్దబడగలవో లేదో తెలుసుకో అందుకే భగవద్గీత ఎందుకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో అగ్రస్థానంలో ఉందో తెలుసుకోవాలంటే ప్రతి అధ్యాయం నిదర్శనమే ఈ అధ్యాయం మరీ నిదర్శనం అండి ఇక్కడ ఈ పదహారు అధ్యాయం అంత ప్రధానంగా చెప్పబడుతుంది అసలు ఇది కలిగించే ఉత్సాహం ఇంకేది కలిగించలేదు కూడా ఎందుకంటే ఇవి లోకంలో చూస్తూ ఉంటాం మంచి లక్షణాలు ఉంటాయి అంటే అలా అవుదాం అనుకుంటూ ఉంటాం కొంతమంది అయినా కనుక రెండు మనకు అర్థమైపోతాయి అందుకే క్షరాక్షరాలకు అతీతైన పరమాత్మ అంటే ఏం ఎంత దూరం అయిపోయా అది వెంటనే పట్టదు వెంటనే పట్టలేదంటే ఇంత తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళి యోగం లేదని కూడా తెలుస్తుంది ఇక్కడ అసలు విషయం గ్రహించాలన్నా సాధన చెయ్యాలన్నా కొన్ని లక్షణాలు ఉండాలి ఒక మహాసన్యాసి భిక్షకు వెళ్ళాడు చాలా పరమ సన్యాసి మహా తేజస్వంతుడు బ్రహ్మజ్ఞాని ఆయన భిక్షకు ఒక ఆయన రోజు వచ్చి భిక్షాపత్రలు వేసి స్వామి నగేద్యను ఉపదేశించండి అంటుంటట ఆయన నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు అలా కొన్ని రోజులు ఆయన ఉపదేశించండి అంటున్నాడు ఆయన చెప్పలేదు ఒకరోజు ఆ భిక్షాపత్రలో మట్టి వేసుకెళ్ళేట్టాను ఇక్కడ మెల్లగా నేను భిక్ష వేయడానికి వచ్చాను ఏమైనా ఉపదేశించాను నేను భిక్ష వేయబోతు ఇదేంటండి ఎలా భిక్ష వేయమంటారు రోజు చక్కగా పాత్ర వచ్చేది లోపలంతా ఇసుకపోసకు తెచ్చారు కదా ఎలా భిక్ష వేయను అన్నారు అలా హృదయం నిండా మాలిన్యం పెట్టుకున్నావు నీకు ఎలా ఉపదేశం ఇవ్వడం అన్నట్టండి ఇక్కడ పాత్రశుద్ధి లేనిది ఉపదేశం రాదు పాత్రశుద్ధి లేనివాడిని ఎదురుగా పెట్టుకుని జ్ఞానం చెప్పడం కంటే గురువుకు మరొక నరకం లేదు ఇక్కడ ఎంత బాధపడతావాడు ఆయన యాతన యాతన అలా పాత్రశుద్ధి లేనివాడికి ఉపదేశం చేయడం దౌర్భాగ్యం అండి ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ దానికంటే కెమెరా ముందు కూర్చుని ఆల్లైన్లో చెప్పుకోవడం బెటరు అందరూ వింటున్నారని ఆశేనే ఉంటుంది ఇక్కడ అపాత్రులను ఎదురుగా పెట్టుకుని చెప్పుకోవడం కంటే వేదన మరొకటి ఉండదు అపాత్రులకు ఉపదేశం కూడదు పాత్రత కావాలి పాత్రతనిచ్చే లక్షణాలు చెప్పే అధ్యాయమే ఈ కనుక మనలో క్వాలిఫికేషన్స్ తెస్తుందండి ఇక్కడ మనం క్వాలిఫైడ్ పర్సన్స్ కావాలంటే అధ్యాయం స్టడీ చేయాలి భగవానుడు మొదలు పెడుతున్నాడు ఈ అధ్యాయం పేరు దైవాసుర సంపద్విభాగ యోగ దీనికి ఇంకా ఎన్నో ఎన్నో పేర్లు క్రమంగా తెలుసుకుందాం దైవాసుర సంపద్విభాగ యోగ దైవ సంపద ఆసురీ సంపద అవి విభాగంగా ఏవి దైవ సంపదలు ఏది అసుర సంపదలో విభాగించి చూపించే అధ్యాయం కనుక దీని దైవాసుర సంపద్విభాగ యోగ అని పేరు పెట్టారు దీనికి శ్రీధరులు వారు ప్రధానికి భాష్యం రచిస్తారు కదండి ఇక్కడ సరే ఇది వెళ్లే ముందు మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకోవాలి ఏది పదిహేను అధ్యాయం ఇదం గుహ్యతమం శాస్త్రం ఇద ముక్తం మయానఘ ఏ తద్బుద్ధ్వా బుద్ధిమాన్ సత్ కృతకృత్య భారత ఇప్పుడు పురుషాత్మ ప్రాప్తి వి నాకు అర్థం కాలేదు వినలేదు అయితే నష్టమేంటట అని అంతకంటే నష్టం మరొకటి లేదు నాయన భగవానుడు ఈ జ్ఞానం పొందిన బుద్ధిమంతుడు మాత్రమే కృతకృత్యుడు కృతకృత్యుడు అంటే చెయ్యవలసిన దాన్ని చేసినవాడు పొందవలసిన దాన్ని పొందినవాడు ఎందుకు పుట్టాడోది ఆ పరమార్థాన్ని పొందినవాడు పరమార్థం పొందకపోతే మళ్ళీ పుడతాడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు కనుక పరమార్థం పొందినవాడే మరి పుట్టవలసిన అవసరం లేనివాడు అంతే కదండి అనుకున్న సాధించే వరకు చేస్తూనే ఉండాలి మోక్షం పొందే వరకు పుడుతూనే ఉండాలి పుట్టుగా ఆగిపోయిందంటే మోక్షం వచ్చిందనర్థం కనుక నేను చెప్పినది వాడు కృతకృత్యుడు అంటే మరివాడు చేయవలసింది ఏం లేదు ముక్తి పొందిపోయాడు మనం కృతకృత్యులు కావాలనుకోవద్దండి కృతార్థులు కావాలనుకోవద్దు కృతార్థత అన్నా కృతకృత్యత అన్నా ధన్యత అన్నా ఒకటే తెలుసుకోండి ధన్యత అన్నా ఇదే ధన్యోస్మి ధన్యోస్మి ప్రధానికి ధన్యోస్మి నువ్వేదో అడుక్కుంటావుడు పది పడేస్తాడు ధన్యోస్మి అదా ధన్యవాదాలు ఏమిటండి ఎలా వాడేస్తున్నావు పదాన్ని ధన్యత ఎప్పుడు పొందాల్సింది పొందినప్పుడు పొందాల్సిందేది కైవల్యం అది పొందినప్పుడే జీవుడు ధన్యుడు తన స్వస్వరూపాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ధన్యుడు అందుకని కృతకృత్యుడు ఎప్పుడవుతావంటే ఇదం గుహ్యతమం శాస్త్రం అంటే భగవానుడు కంప్లీట్ చేశాడు చూడండి అది గుహ్యతమం మిగిలిన చోట్ల ప్రారంభంలో గుహ్యం గుహ్యతమం అధ్యాత్మసన్నితం అన్నాడు ఇక్కడ చివరలో చెప్తున్నాడు గుహ్యతమం ఇతి గుహ్యతమం శాస్త్రం ఎప్పుడైనా శాస్త్రం పూర్తయిన తర్వాత ఇతి ఓం నమ ఇతి అంటాం ఇతి పూర్ణత్వానికి ఇది నిర్దేశించాడు ఇది గుహ్యతమం రహస్యాల్లోకి వెళ్ళా రహస్యమైన శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం ఇది ఇది శాస్త్రం ఇద ముక్తమ్మయ నేను చెప్పాను అయ్యా నీకు అన్నాడు ఇక్కడ చెప్పినవాడు సాక్షాత్తు ఆ గుహ్యతమస్వరూపుడైన పరమాత్మయ్య పురుషోత్తముడే ఎదురుగా నిలబడి చెప్తున్నాడండి అనఘ నీకు చెప్తున్నాను ఎందుకంటే నువ్వు గనక అనఘడువు అంటే అనేక పేర్లున్నాయి దోషము లేనివాడు పాపము లేనివాడు అవ్యసనహ అని ఒక మాట చెప్పారు వ్యసనం లేనివాట వ్యసనం అంటే అసలు అర్థం మనం ప్రస్తుతం ఏడవడం లేదు కానీ ఏడుస్తూనే ఉంటాం ప్రతి వాడు లోపల ఏడుస్తూనే ఉంటాడు బయట ఏమనుకుంటాను బయటపడదు కానీ ఎప్పుడు ఏడిపోయాయి పుట్టినప్పుడు వాడికి ముందు వెనక తెలియదు బయటకే ఇచ్చాడు తర్వాత లోపల ఏడిపోయాయి అప్పుడప్పుడు బయట ఏడుపులు తర్వాత ఏడవడానికి కోపలుగా చేస్తాడు మిగిలిన వాళ్ళు ఏడుస్తారు ఏడుపులు ఏడుపులు ఏడుపులు ఏడుపు బ్రతకండి అవ్యసన అంటే ఏడుపులేనివాడు ఆనందస్వరూప అది గొప్ప విషయం ఇక్కడ ఎవడు పరమాత్మని పట్టుకుంటాడు వాడికి ఏడుపు లేదు అది అనఘ ఏమి సంబోధన చేశారండి ఇక్కడ ఈ అనఘ అనే మాట తర్వాత అధ్యాయానికి బీజం దోషములు లేనివాడా నీకెందుకు చెప్పాను దోషాలు లేవు గనక దోషాలు లేనివాడికి జ్ఞానం లేనివాడికి లేదు ఇందాక చెప్పినట్టు మట్టిపోసిన భిక్షా పాత్రలో భిక్ష వెయ్యం దోషాలు ఉన్నవాడికి చెప్పం అంటున్నాడు గురువుగారు నీ పాత్ర నాకు తెలుసు నువ్వు అనగుడువి ఏ విధంగా అయ్యాను ఇదిగో తర్వాత అధ్యయనం ఉంది కదా దాని ప్రకారం దైవీగుణాలన్నీ ఉన్నాయి గనుక నువ్వు అనుగుడివి అసురుగుణాలు నీకు లేవు గనక అనుగుడివి అది చెప్పడం అనట అనఘత్వం అంటే దైవీగుణ సంపద కలిగి ఉండట దోషములు అసురీ గుణములు అది లేకపోవడం దైవీ సంపద అది నీకుంది గనక నీకు నేను చెప్పాను అయ్యో శాస్త్రం ఏ తద్బుద్ధ్వా బుద్ధిమాన్ బుద్ధిమాన్ అనే మాటకి బుద్ధి కలవాడు ఏమండి నాకు మాత్రం బుద్ధి ఈ మధ్య పుస్తకం రాసేది తెలుసా అన్నాడు పైగా రీసెర్చ్ స్కాలర్ని నేను ప్రొఫెసర్ని అవునా చాలా మంచిది నీ బుద్ధంతా వస్తుబుద్ధి నేను చెప్తున్నది బ్రహ్మ బుద్ధి అన్నాడు ఇక్కడ బ్రహ్మము గురించి ఎరుక ఏదో తెలుసుకోగలిగే శక్తి ఏదో అది బుద్ధిమాన్ అంటే ఏ బ్రహ్మము గురించి చెప్తే కనులు వాలిపోవునో తాదాత్మ్యంతో కాదు ఏ బ్రహ్మము గురించి చెప్తే మెదడు మూసుకుపోవునో ఆ బ్రహ్మమణి దాని గురించి తెలుసుకోగలిగే బుద్ధి పేరు బుద్ధిమాన్ బుద్ధి కలవాడు అటువంటి బుద్ధిమంతుడు ఏ తద్బుద్ధ్వా అంటే వివేకము కలిగిన బుద్ధి అనఘత్వము కలిగిన వాడు ఈ గుహ్యతమ శాస్త్రం వినడం వల్ల కృతకృత్యుడవుతున్నాడు కృతకృత్యుడు ఈ మాట ఎన్ని మార్లు వేదం చెప్తోందని కృతకృత్యుడు గురించి సర్గ శ్వేతాశ్వత రూపనిషత్తులో తదాత్మతత్వం ప్రసమీక్ష్యేహి ఏకకృతార్థోత తదాత్మతత్వం ప్రసమీక్ష దేహి ఈ ఆత్మతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి జీవుడు దేహి ఏకహ వాడొక్కడే కృతార్థుడు దీన్ని బట్టి ఎవడు కృతార్థుడు తెలిసింది కదా వాడొక్కడే కృతార్థుడు ఎవడు ఆత్మతత్వం ప్రసమీక్ష ఎవడు ఆత్మతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడో అటువంటి దేహి ఏకహా వాడొక్కడే వాడు కృతార్థుడేనండి నేను కూడా కృతార్థుడు అదే అనద్దు వాడొక్కడే కృతార్థుడు అందుకే ఏకహ కృతార్థో వాడొక్కడే కృతార్థుడు వాడు ఏమవుతాడు తెలుసా భవతే వీత శోక వాడింక శోకమోహాలు వదిలిపెడతాడు నాయన అని చెప్పాడు ఇక్కడ అటువంటి కృతకృత్యని కృతకృత్యతనిచ్చే అధ్యాయాన్ని చెప్పాడు దీన్ని ముగింపిస్తూ సారాన్ని అందిస్తారు శ్రీధరులు వారు సంసార సాకినం చిత్వా స్పష్టం పంచదశే విభువు పురుషోత్తమ యోగాక్షి పరంపదముపాదిషత్ ఇదండి పదిహేనవ అధ్యాయం సారాంశం ఇవాళ శ్రద్ధగా విన్నటువంటి వారు మాత్రం ఒక క్రమాన్ని ఒక జ్ఞానంలో ఉన్నటువంటి వివిధ కోణాలని ఎలా గ్రహించారో తెలుసుకోగలిగితే ఒక సంపూర్ణతను వాళ్ళు ఆవిష్కరించామన్న అనుభూతిని పొందగలరు అవునా లేదా ఎందుకంటే ప్రథమం నుంచి వృక్షం నుంచి మొదలు ఒక సమీక్ష చేసుకుంటూ వచ్చాం అందుకే సంసార సాకిన చిత్వా పురుషోత్తమ యోగాకే పరంపదముపాదిషత్ ఇది మొత్తం చెప్పబడింది సంసార వృక్షాన్ని ఛేదించి ఏ పరమపదమును పొందాలో ఆ పరమపదం గురించి చెప్పారు పరమపదమే పురుషోత్తమ అని పురుషోత్తమ తత్వ ప్రతిపాదన జరిగింది పదహారు అధ్యాయులకు వెళుతున్నాం ఇక్కడేం చెప్తున్నాడు స్వామివారు ఆసురీం సంపదం త్యక్ దైవీ మే వాశ్రిత నరాహ ముచ్యంతి నిర్ణేతం తద్వివేకోథోడే ఆసురీ సంపదని విడిచి దైవీ సంపదని పొందిన నరుడు మాత్రమే ముక్తి పొందుతాడు గనక ఆసురీ సంపద అంటే ఏమిటి దైవీ సంపద ఏమిటో వివరిస్తున్నాడు ఇక్కడ అంటే ఇది కూడా ముక్తి కోసమే అందుకని ఇంతవరకు మోక్షం అనే డీప్ సబ్జెక్ట్ వినివి కాసేపు కబుర్లు ఆడుకుందాం అసురులు అంటే ఎవరు దేవతలు ఎవరి చెప్తానైనా కథకాలక్షేపం అని అన్నాడా ముక్తికి హేతువు ఇది అందుకే ఈ క్వాలిఫికేషన్స్ లేనివాడు వాడిని గ్రహించలేడు ముక్తి దాకా ఎందుకండి ధర్మము భక్తి కూడా ఉండదు వాడు తెలుసుకోండి కదా కానీ ప్రతివాడు ఈ క్వాలిఫికేషన్స్ చెప్పుకోవాలి అంటే మొట్టమొదటి చెప్పేటప్పుడు మంచి చెప్పుకోవాలి కదా మనకు కదా అని చెడుతో ప్రారంభిస్తారండి ఉన్నవాడితో ప్రారంభించకూడదు పొందాల్సిన వాడితో ప్రారంభించాలి అది గొప్ప విషయం అందుకే అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చయజ్ఞ స్వాధ్యాయస్తప ఆర్జవం అభయం మొట్టమొదటి చూడండి ఇక్కడ వరుసగా ఇరవై ఆరు దైవీ గుణాలు శ్రద్ధగా వినవలసినది అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అయితే ఇక్కడ మన దైవాసంపద్విభాగోగం ఇదే ఫ్రెష్గా ప్రారంభించాడు కదా ఏడవ అధ్యాయంలో మోఘాసా మోహకర్మాణ వచ్చింది గుర్తుందా మోహజ్ఞాన విచేతస రాక్షసీమాసు ప్రకృతి మోహిణీం శ్రిత వ్యర్థమైన ఆశలు కలవాడు వ్యర్థమైన కర్మలు చేయవాడు వ్యర్థమైన జ్ఞానం కలవాడు చెదిరిపోయే చిత్తం కలిగినవాడు రాక్షసీ ఆసురీ అయిన మాయతో ఉంటాడు వ్యర్థమైనది అంటే పరమార్థ దృష్టి లేకుండా చేసేవని వ్యర్థములేనండి ఇది ఒకటి తెలుసుకుంటే చాలు వ్యర్థమైన కర్మలు అంటే మన నేను అల్ల చేశానండి నాకు సర్టిఫికేట్ ఇచ్చారండి అంటే పరమార్థ దృష్టి లేకుండా చేసేవని వ్యర్థములే అలాగే నమాం దుష్కృతి నో తొమ్మిదవ అధ్యాయంలో వాక్యం చెప్పుకున్నాం ఇప్పుడు ఏడవ అధ్యాయంలో నమాం దుష్కృతి నో మూడాహ ప్రపంచంతే నరాధమాహ దుష్కృతులు నన్ను పొందలేరు నన్ను ఆశ్రయించరు అసలు వాళ్ళు అసలు ఎందుకు అంటే మాయయా మాయయా ప్రహత జ్ఞానా ఆసురం భావమాశ్రితా అసురభావాన్ని ఆశ్రయించినవారు అక్కడ రాక్షసీం ఆసురీం అని చెప్పాడు రెండు మార్లు ఇక్కడ ఆసురీం భావమాశ్రిత ఆసురి ప్రకృతి అని ఆసురీ ప్రకృతి కూడదు అని చెప్తున్నాడు దైవీ ప్రకృతిని ఎక్కడెక్కడ చెప్పాడు అంటే అమానిత్వం మదంభిత్వం అంటూ క్షేత్ర క్షేత్రజ్ఞం విభాయుగంలో చెప్పాడు అనేక చోట్ల శ్రద్ధధానుడైన వాడే పొందగలడు ఇవన్నీ దైవీ ప్రకృతిని చెప్పాడు అక్కడక్కడ ప్రస్తావన మాత్రంగా చెప్పినవి ఒక చోట మనకు అందించేసేరండి కనుక ఈ అసలు నిజంగా భగవద్గీత కూర్చునే ముందు ఈ అధ్యాయం బాగా నూరాలి ప్రతివాడు కూడా అంతేకాదు మీ పిల్లలు ప్రపంచానికి పనికొచ్చేటట్టు వాడికి వాడి పనికొచ్చేటట్టు ఉండాలని అధ్యాయం నూరాలి వాళ్ళ ఈ సులక్షణాలు పేర్కొనాలి ఈ రోజులు వ్యక్తిత్వ వికాసం గురించి అనేక రకాల పాఠాలు చెప్తున్నారు ఒక్క అధ్యాయం చాలు వ్యక్తిత్వాన్ని వికసింపజేయడానికి ఇలాంటి అధ్యాయం ప్రపంచ వాంగ్మయంలో ఏ శాస్త్రమూ ఇవ్వలేదు అంత అద్భుతమైన అధ్యాయం ఈ అధ్యాయం యొక్క స్వరూపమే రామాయణం ఈ అధ్యాయం యొక్క స్వరూపమే భారతం ఈ అధ్యాయ యొక్క స్వరూపమే భాగవతం ఈ అధ్యాయం యొక్క స్వరూపమే పురాణ వాంగ్మయం మొత్తం ఇంతే ఈ అధ్యాయంలో చెప్పినటువంటి ఘర్షణే అసుర శక్తులు దేవతల శక్తుల ఘర్షణే పురాణాల్లో దేవాసుర గాథలు సంగ్రామ గాథలు అంతా ఇదే ఆ గాథలే మన బ్రతుకు గాథలు నిరంతరం జరుగుతున్నాయి దైవీ శక్తి కొంచెం సంపద ప్రతివాడికి రెండు కలిసే ఉంటాయి ఏం చేస్తాం పరమదరిద్రుడు ఉండడు పరమ సంపన్నుడు ఉండడు లోకల్లో అలాగే పూర్తి దైవీ సంపద పూర్తి అసురు సంపద ఉన్నవాళ్ళే ఉండరు అన్నీ కలిసే ఉంటాయి వచ్చింది బాధ ఎక్కువ తక్కువలు ఎప్పుడో దైవీ సంపద లేచిందనుకోండి అసురు సంపద లాగుతూ ఉంటుంది ఇక్కడ ఇంకా ఘర్షణే ఘర్షణ అది మొసరికి ఉన్న తగువే ఈ సంసార సాగరంలో ఉన్నదంతా కూడా సరే మొత్తానికి దైవీ గుణములు ఏమిటో చెప్తున్నాడు ఇరవై ఆరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఆ భయం మొట్టమొదటి గుణమేమో భయం లేకుండా ఉండాలండి ఇక్కడ భయం లేకుండా ఉండటంటే మా పిల్లలకి అసలు భయం లేదండి అంటారు అది అవినయపూర్వకమైనటువంటి భయం కాదు ఏది చేయాలన్న శంక ముఖ్యంగా ఇక్కడ ఆనందగిరి అనే భాష్యకారుడు అద్భుతంగానే అద్వైత సిద్ధాంత ప్రవక్త శంకర భాష్యం అనుసరించి చేశారు అని గొప్ప మాట అంటాడు ఇందులో ప్రధాన జ్ఞానయోగ వ్యవస్థితి అనేది గొప్పగుండంటే జ్ఞానయోగంలో ఉండగలగడం దాన్ని అడ్డుకునేది భయం అంట భయం అంటే జ్ఞాన విషయంలో కలిగే సందేహం పేరు భయం అన్నాడు అంత అద్భుతం ఇంద్రవచనని చెప్పాడు చూడండి ఇక్కడ సాధనలో ప్రతి మీరు ఎన్ని తిప్పండి కలడూ లేడు ఆ సందేహమే పెద్ద భయం అంట అందుకు పలానా మార్గంలో వెళ్ళంటూ వెళ్ళగలనా వచ్చింది అక్కడ మొదలైంది భయం సందేహమే పెద్ద భయం అందుకే దానితో మొదలుపెట్టాడు అంతేకాదు పరమాత్మున్నాడు నాకేమి అని ధైర్యం ఉన్నవాడు మాత్రమే సాధనలో ముందుకెళ్ళగలడు చంద్రశేఖరమాశ్రయమ కిం కరిష్యతి వయ్యమ అది అంటే ఇక్కడ నేను మృత్యుంజన్ని ఆశ్రయించాను మృత్యువేం చేస్తుంది అది అభయభావం అటువంటి గట్స్ ఉండాలి అంతేగాని తెగింపు కాదు అభయం అంటే అది ధర్మం పట్ల దైవం పట్ల ఉండేటువంటి అస్తిత్వభావం వల్ల ఏర్పడేటటువంటి దృఢమైన భావం పేరు అభయం అది కలగాలండి ఇక్కడ అస్తిత్వం వల్ల ఏర్పడి దృఢభావం పేరు నిశ్చయభావం పేరు అభయం అటువంటి వాడు దేనికి జంకడు ధర్మం చెప్పడానికి కూడా జంకడు ఎవడేమో అనుకుంటాడు భయం వాడికి లేదు అటువంటిది మహాత్ముల లక్షణం అండి అందుకే ప్రహ్లాదు బంధించి తీసుకెళ్తున్నాడు ఎప్పుడు మాతృగర్భంలో ఉన్నప్పుడే బంధించి తీసుకెళ్ళిపోతున్నాడు ఇంద్రుడు మాతృగర్భంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఈ పుట్టబోయేవాడి వల్ల ఏం ప్రమాదం వస్తుందో అని తీసుకెళ్ళిపోతున్నాడు ఇక్కడికి అప్పుడు నారదుల వారు అడ్డుపడతారు మూర్ఖుడా లోపల ఉన్నవాడు ఎవడనుకున్నావు ప్రహ్లాదుడు ఎటువంటి వాడు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వహివి ప్రారంభమేం చెప్పాడు నిర్భీకుండు భయం లేనివాడు భయం భక్తి కలిసి ఉండవండి నా భక్తుంది కానీ భయం కూడా ఉందండి హరి బాబు భక్తితో కూడిన భయం ఎలా ఉంటుందంటే అధర్మం చేయకూడదు పొరపాటు పడతానేమో అని హెల్దీ ఫియర్గా ఉంటుందే తప్ప అడుగడుగున భక్తుడు కాడు జన్మకి మృత్యువికి రోగానికి అన్నిటికీ భయపడుతున్నాడు అంటే వాడు భగవంతుడి వాడు కాడు భగవంతుడి వాడికి భయం ఉండదు అందుకే రాముని వారము అన్నాక మాకేమి విచారము అంటాను తెలుసుకోండి ఇక్కడ అది అభయం మాట అభయం అంత గొప్పదండి ఇక్కడ అది నిర్భీకుండు ఆ అది అభయం ప్రథమ గుణంగా చెప్పారు భగవంతుని అస్తిత్వంపై ఉన్న దృఢ విశ్వాసంతో నిశ్చయముగా ఉండాలి ఇక్కడ పైగా ఏమవుతానో భయమొద్దు ఆయన్ని ఆశ్రయించానుగా అది అటువంటి స్థితి ఉండాలి ప్రతివాడికి అసలు అభయం సిద్ధదశ అభయమే సాధన అభయమే సిద్ధదశని వెళ్ళిన వాడికి అసలు భయమే ఉండదు అందుకే అభయం వై జనక ప్రాప్తోసి అంటాడు ఆజ్ఞవల్చిడు ఏ జనక నువ్వు అభయాన్ని పొంది అభయ్యా ఎంత నిర్భయంగా కూర్చున్నావు ఇతర రోజులు అంత భయపడిపోవడం చూస్తూ ఉంటాను నేను సంపదలు ఏమైపోతాయి ఇదైపోతాయని ఆ జనక మహారాజు కూడా ప్రశాంతం ఎందుకయ్యా అభయం నీలో కనబడుతుందన్నాడు అభయం ఎందుకు కనబడుతోంది బ్రహ్మజ్ఞానం వల్ల అని అభయం జనక ప్రాప్తోసి అంటాడు బృహదారి ఎన్నికల్లో ఆ విషయం మన తెలుసుకుంటే చాలు అందుకే ప్రధానంగా అభయం అంటే ఇంత భావం ఉంది సత్వ సంశుద్ధి తర్వాత మాట చాలా విశేషంగా చెప్తున్నాడు సత్వ సంశుద్ధి సత్వము అంటే అంతఃకరణం అంతఃకరణం యొక్క శుద్ధే సత్వ సంశుద్ధి ఇక్కడ భగవత్పాల్ వారు చెప్పిన మాట అంటే అంతఃకరణం శుద్ధిగా ఉండడం అయిపోయింది నెక్స్ట్ పాయింట్ చెప్పండి అలా కూర్చోవడమా ఒక్కొక్కదాన్ని పట్టుకుని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కదా ముందు అభయం గట్టిగా పట్టింది మనకు అభయం రెండవ వెళ్తున్నాం అంతఃకరణ సంశుద్ధి అంటే సర్వ వ్యవహారేషు పరవంచన మాయా అనృతాది పరివర్జనం నువ్వు చేసే ప్రతి పనిలో ఇతరులను వంచడం కపటం అబద్ధం ఈ మూడు లేకుండా ఉండడమే సత్వసంశుద్ధి మొత్తానికి అలాగా శుద్ధభావేన వ్యవహార ఇత్య శుద్ధభావంతో ప్రవర్తించాలి అది సత్వసంశుద్ధి అన్నాడు అసలు శుద్ధాహిబుద్ధి కిల కామధేనువు శాస్త్రవాక్యం శుద్ధబుద్ధి కామధేనువుట కామధేని ఏదేనా ఇస్తుంది శుద్ధబుద్ధి ఉంటే అన్నీ లభిస్తాయి అందులో శుద్ధత తెచ్చుకోవాలండి ఇది సత్వ సంశుద్ధి తర్వాత చెప్తున్నాడు జ్ఞానయోగ వ్యవస్థితి అంటే ఎవడికి దైవీ సంపద ఉంటుందో వాడికి అభయం ఉంటుంది సత్వసుద్ధి ఉంటుంది జ్ఞానయోగ వ్యవస్థితి ఉంటుంది అంటే వాడు జ్ఞానయోగంలో ఉంటట అంటే ఏమిటి వాడికి అసలు జ్ఞానయోగం మీద రుచి కలుగుతుందండి దైవీ సంపద కలగిన వాడికి జ్ఞానం మీద రుచి కలుగుతుంది రుచి కలగడమే కాదు అది ఎప్పుడు వింటాను ఎప్పుడు తెలుసుకుంటాను ఎప్పుడు మననం చేసుకుంటాను మరి మిగిలిన వ్యవహార జీవితం అది వినడానికి కావలసిన శక్తి కోసమే ఏది చేస్తున్నా ఎంత వేగం తెలుసుకుంటానా ఎంత వేగం దాన్ని నేను విచారణ చేస్తాననే బుద్ధి ఎవరికి ఉంటుంది అంటే దైవీ సంపద ఉన్న వారికి సంపద జ్ఞానయోగ వ్యవస్థితి దీనికి భగవత్పాదలు వారు చెప్తారు జ్ఞానయోగం అంటే జ్ఞానం శాస్త్రత ఆచార్యత ఆత్మాది పదార్థానం అవగమ జ్ఞాన జ్ఞాన యోగ వ్యవస్థితి కదా జ్ఞానం అంటే శాస్త్రము ద్వారా ఆచార్యుని ద్వారా తెలుసుకున్నటువంటి ఆత్మానాత్మ విషయమైన వివేకము స్పష్టముగా బోధపడుట జ్ఞానము అలా బోధపడిన దానిని అవగతానాం బోధపడిన దాన్ని ఇంద్రియాద్యుపసంహారేణ ఏకాగ్రత స్వాత్మ సంవేద్యతాపాదనం యోగ ఏమి చెప్పిరండి ఇక్కడ ఆచార్యుని ద్వారా గురు ద్వారా స్పష్టముగా పరమాత్మ గురించి నువ్వు తెలుసుకున్నాక ఇంద్రియాలను నిగ్రహించే ఏకాగ్రంతో ఆ పరమతత్ పరమాత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడం యోగం ఆ రెండింటి మీదే రుచి కలిగి నిలబడడం వ్యవస్థితి అన్నాడు ఇక్కడ జ్ఞానయోగ వ్యవస్థితి అంటే గురువు ద్వారా వినాలి విన్న దాన్ని ఏకాగ్రంగా అందుకోవాలి దానికై నిరంతరం బుద్ధి దాని ఎందు పనిచేయాలి అది వ్యవస్థితి అది జ్ఞానయోగయో వ్యవస్థితి వ్యవస్థానం తన్ నిష్టత అన్నాడు ఇక్కడ ఆ జ్ఞానముయందు యోగమునందు నిష్ఠ కలిగి ఉండడాన్ని జ్ఞానయోగ వ్యవస్థితి ఇది ఎవరికి ఉంటుంది దైవీ సంపదలు ఇష్టండి ఇదంతా అంటే అభయం సత్వసం సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి ఇది ఎందుకంటే సృష్టిలో నువ్వు చూడాలి కానీ భయం కలిగించడానికి శోకాలు కలిగించడానికి కోట్ల సబ్జెక్ట్స్ ఉన్నాయట కొన్నిటి గురించి ఆలోచించట్లేదు కనుక భయపడుతున్నావు భయం లేదు నీకు ఆలోచిస్తే అది భయం కలుగుతుంది అంతే కదా ఒక్కరోజు రాత్రి పడుకుంటే పొద్దున్నే నేను లేవగలనా ఇలాగే ఇందులో ఏమైపోతాయంటే రాత్రి అంత నిద్రపట్టదు అజ్ఞానం ఉండాలే కానీ అడుగడుగునా భయపడవచ్చు ఈ సూత్రం అలాగే గుర్తుపెట్టుకోండి అజ్ఞానమే ఉండాలే కాని భయపడవచ్చు అందుకు ఓ మాట అంటాడు శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతానిచ వేల కొలది శోకానికి సంఘటనలు వేల అంటే లెక్కలేని అర్థం అంటే థౌజండు హండ్రెడ్ కాదు లెక్కలేని ఇన్యూమరబుల్ అయినటువంటి భయస్థానాలు ఉన్నాయి దివసే దివసే మూఢం ఆవిశంతి ఇవి ప్రతిరోజు మూఢుణ్ణి తొందరగా పట్టుకుంటాయట ఈ శోకాలు భయాలు నా పండితం జ్ఞానిని పట్టుకోవు అందుకే అభయం అంత అభయం వల్ల జ్ఞానయోగ వ్యవస్థితి నిలబడుతుంది అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం తర్వాత దాన లక్షణం దానం అనే దానికి మనకు ఎన్నిమార్లో చెప్పుకున్నదే తెలిసిందే చేస్తున్నామా లేదా అనేది ఈశ్వరుడి దానకో దానానికో పద్ధతి ఉంది ఈశ్వరార్పణ బుద్ధ్య సత్పాత్రుడికి నువ్వు ఆర్జించినది ఇచ్చుట అందుదాసి విశిష్టేభ్యో యచ్చాస్నాసి దినే దినే తే విత్తమహం మన్యే శేషం కశ్యాపి లక్షణం దీని భావం ఏంటంటే ఎద్దాసి విశిష్ఠులైన వారికి శ్రేష్ఠులైన వారికి దానం అంటే అదండి దీనులైన వారికి ఇవ్వడం అది దయ యోగ్యులైన వారికి ఇవ్వడం దానం అది తెలుసుకోండి ఇక్కడ యోగ్యులైన వారికి ఇవ్వాలి ఆ యోగ్యులైన వారికి దానం చేసి ఆ దానం చెయ్యగా మిగిలిన దాన్ని తినాలి అదే సంపద ఆ రెండూ చేయలేనప్పుడు అది పనికి బాగా సంపద అన్నాడు ఇక్కడ అందుకే విదురుడు చెప్తాడు ఇదే మాటని దానం భోగో నాశస్థిత్రో గతయో భవంతి విత్తస్య యో నదా భుంగ్తే తస్య తృతీయోగతిర్భవతి అన్నాడు ఇక్కడ ధనానికి మూడు దశలు ఉంటాయట దానం భోగం నాశనం మొదట రెండు చేయకపోతే మూడోది అవుతుందని చెప్పాడు ఇక్కడ మొదటి రెండింటిలో భోగం దానం అనిలే దానం భోగం అన్నాడు ఎంత గొప్పగా చెప్పాడు ముందు దానం తర్వాత భోగం దానం చేసి భుజిస్తే ప్రసాదం అది తెలుసు ఇక్కడ అందుకే దానానికి ప్రాధాన్యం ఇచ్చాడు దానం త్యాగాన్ని నేర్పుతుంది త్యాగం విషయత్యాగాన్ని నేర్పుతుంది విషయత్యాగం ముక్తికి హేతు అవుతుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే దానం ఇది ఎవరు చేస్తారు అంటే దైవీ సంపద కలవాళ్ళలో సహజంగా దానం చేసే బుద్ధి ఉంటుంది దైవీ సంపద కలవాళ్ళు సహజంగా భయం లేకుండా ఉంటారు కానీ దైవీ సంపద కలవాళ్ళ లక్షణాలు భయం లేకుండా ఉంటారు లోక వ్యవహారం శుద్ధిగా ఉంటుంది అది సత్వ సంశుద్ధి అదేవిధంగా జ్ఞానమన్నా యోగమన్నా నిష్ఠ కలిగి ఉంటారు అదేవిధంగా దానం అంటే వాళ్ళకి ప్రీతి దానం చేస్తారు దమము ఇంద్రియాలను నిగ్రహించడం వరకు సహజమండి అందుకే నువ్వు ఊరుకో నువ్వు ఊరుకో నువ్వు ఊరుకో అని ఎవరు ఊరుకోబెట్ట వాడు ఊరుకుంటాడు అది దమం అంటే దానం దమశ్చ యజ్ఞ యజ్ఞము యజ్ఞం అంటే ఏంటో చెప్పాలా సరిగ్గా నాలుగవ అధ్యాయంలో యజ్ఞాలు చాలా చెప్పుకున్నా అందులో ఏది చేసినా యజ్ఞమే పంచ పంచయజ్ఞానం మొదలుకొని శాస్త్రాధ్యయనం ఇత్యాదులన్నీ యజ్ఞముల కింద మనం చెప్పుకున్న జపయజ్ఞం గుర్తుంది కదా ఇవన్నీ యజ్ఞం అంటే ప్రీతి ఎవరికి వింటున్నారా దైవీ సంపద ఉన్న వాళ్ళే తిరిగి చెప్పగలుగుతున్నారా దైవీ సంపద ఉన్న వాళ్ళకి అభయంగా ఉంటారు సత్వ సంశుద్ధి కలిగి ఉంటారు జ్ఞానమనందు యోగమనందు నిష్ఠ ఏర్పడుతుంది దానము దమము యజ్ఞము ఉంటుంది అంటే వాడికి ఎప్పుడు యజ్ఞ ఆచరణ ఎందు ఆసక్తి కలిగి ఉంటాడు ఎందుకంటే దానము యజ్ఞము చాలా ప్రధానమండి దానం లేనప్పుడు అది ఎంత బాధాకరం అంటే మన ఇంట్లో ఒక తలుపు తెరిచేవంటే దానికి ఎదురుగా మరో తలుపు కూడా తెరవాలి ఇటుకి ఇకీ అటు కిటికీ గాలి చక్కగా ఉంటుంది అలాగే ఆర్జన్ అనే కిటికీ తెరిచి దానం అనే కిటికీ కూడా తెరిస్తే ద్రవ్యం శుద్ధంగా ఉంటుంది బ్రతుకు హాయిగా ఉంటుంది ఈ రెండు ఉండాలి అదేవిధంగా యజ్ఞం యజ్ఞం ప్రధానంగా చెప్పబడుతున్నది అగ్నిహోత్రాదులు జపము సత్కర్మలు ఇవన్నీ యజ్ఞములే దాని తర్వాత చెప్తున్న స్వాధ్యాయం ఇది కూడా దైవీ సంపద కలవారికి సహజంగా ఉంటుంది దైవీ సంపద తెచ్చుకోవాలంటే ప్రయత్నించాలి చెప్పేటప్పుడు రెండు విధాలుగా తెలుసుకోవాలండి అయితే నాకు అది లేదు దైవీ సంపద లేదు ఐదు ఏంటంట అని కూర్చోవడం కాదు తెచ్చుకునే ప్రయత్నం చేయాలండి ఇక్కడెక్కడ అది జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చయజ్ఞ స్వాధ్యాయ స్వాధ్యాయ అంటే శాస్త్రాధ్యయనం అక్కడ వేదాదులు చదువుకున్నవాడు వేదాది శాస్త్రములు నిరంతరం చదువుతాడు అలాగే వేదాలను అనుసరించి వచ్చినవే ఇతిహాసములు పురాణములు కావ్యములు వేదాంతము ఇవన్నీ కూడా అవి నిరంతరం చదువుకోవాలి ఈ మాటని మహానుభావుడు నారదుల వారు భక్తి శాస్త్రాల్లో చెప్తాడు అనవర్తం భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాన్ని తదుద్బోధ కార్యాన్ని కరణీయా అన్నాడు ఇక్కడ అంటే నిరంతరం భక్తి శాస్త్రాలు అభ్యసించాలి అవి చెప్పిన పనులు చేయాలి అన్నాడు ఊరికి చదివి కూర్చోవడం కాదు కంఠస్థ పెడితే లాభమైంది తదుద్బోధక కార్యాన్ని కరణీయాన్ని అందుకే వేదో నిత్యం అధీయత తదుదితం కర్మస్వనుష్ఠీయతం అన్నారు భగవత్వాలు వారు అదే స్వాధ్యాయం అంటే నిరంతర శాస్త్రాధ్యయనం చేయాలండి అది తరు తపహ తపస్సు చేయాలి ఇక్కడ తపస్సు అంటే నియమపూర్వకమైన జీవితం తపించాలి ఆలోచించాలని కూడా అర్థం తపహ అంటే నేనేది ఆలోచించను ఎలాగే కూర్చుంటాను మీరు ఇచ్చింది చెప్పండి గరిస్తే గరించే లేపదలేదు అని కాకుండా నువ్వు ఆలోచించాలి నియమపాలన చేయాలి అది తపస్సు తపస్సు వల్ల ఏం జరుగుతుంది తపస్ కిల్బిషం హి అన్నారు ఇక్కడ తపస్సు చేతనే పాపాలు పోతాయి తర్వాత ఆర్జవం ఆర్జవం అంటే అనేక మనులు చెప్పుకున్న గుర్తుందా రుజుత్వం మనసు మాట చేత ఒకేలాగుంటే రుజుత్వం అది ఆర్జవం అంటే నిష్కపటం సరళ స్వభావం నిష్కపటం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నావు అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞ స్వాధ్యాయ తప ఆర్జవం ఇంకా ఏ అనుకున్నారా అహింస తెలిసిందేగా చేస్తున్నామా అనట్లేదు మళ్ళీ నువ్వు త్రికరణాలతో పరపీడన చెయ్యకుండా ఉండడం సత్యం ఇది చాలా ప్రధానం అంటే సత్యం అనేవాడికి ఎన్ని అర్థాలు చెప్పారంటే యథాభూతార్థ వాదన ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన సత్యం ఒకటి అప్రియం అనృతం వర్ అప్రియ అనృత వర్జితం అన్నాడు ఇక్కడ అంటే అప్రియంగా మాట్లాడరాదు అనృతాలు మాట్లాడరాదు అది సత్యం ఉన్నది మాట్లాడడం సత్యం సత్యానికి మూడు మూడు స్వరూపాలుగా సత్యం ఉన్నది మాట్లాడడం అవరికి బాధ కలిగేటట్టు మాట్లాడాలి అదే సత్యం అదేవిధంగా అసత్యం మాట్లాడరాదు అది సత్యమే సత్యవ్రతం మూడు విధాలుగా అందుకే సత్యం ఇక అక్రోధ అన్నిటికంటే ప్రమాదకారి అక్రోధం ఇది క్రోధం ప్రమాధికారి అది లేకుండా ఉండడం అక్రోధం కానీ క్రోధము లేకుండా ఉండుట దైవీ సంపద ఉన్న వాళ్ళకి సహజ లక్షణం అహింసా సత్యం అక్రోధం దైవీ సంపద పొందాలనుకునే వాళ్ళు వీటి సాధనలోకి తెచ్చుకోవాలి అహింస సత్యం అక్రోధం సత్యం పలుకుట అక్రోధం ఒకప్పుడు ధర్మరాజు పాఠాలు నేర్చుకుంటున్న పుట్ట అబద్ధం ఆడరాదు కోపం ఇది ఇచ్చి డిక్టేషన్ రేపు వచ్చి చెప్పండి అన్నట్ట ఈయనొచ్చి అబద్ధమట రాదు అన్నట్టు రెండోది చెప్పలేదు ఏమిట్రా రెండో వాక్యం చెప్పలేదు అంటే ఆయన మాట్లాడలేదు రండి వెంటనే మాస్టారు కోపచ్చు గట్టి కొట్టేట నేను ఎందుకు రాయలేదంటే ఆ గుణం తెచ్చుకునే వరకు రాయకూడదు అనుకున్నానండి అన్నట్టు ఎంత గొప్పవాడు చూడండి ఇక్కడ పెద్దలు చెప్తారు ఇక్కడ అది క్రోధం లేకుండా ఉండడం చాలా గొప్ప గుణం అండి క్రోధం చాలా భయంకరం ఎందుకంటే క్రోధం గురించి క్రోధం ప్రతిజ్ఞ పట్టిందిట నేను కానీ దూరేనా వాడి చెవిటి వాడు అవుతాడు ఇంకా వాళ్ళంతో మూర్ఖుడు పరుకుడు ఉండవు అంటే చెవిటి వాడు అవుతాడంటే క్రోధం ఉన్నవాడు ఎవడు చెప్పినా వినడు అది చెప్పడం ఇక్కడ ఇంకా వాళ్ళు సర్వ లక్షణాలు ఉన్నట్టే తెలుసుకో క్రోధం ఒక్కడు చాలు అందుకే అస్పృశ్యత అంటే ఏమిటో కాదయ్యా క్రోధం ప్రవేశించడమే అస్పృశ్యత అని చెప్పారు ఇక్కడ అందు క్రోధం ప్రవేశిస్తే సచేల స్నానం చేయాలట అలాగే మాటిమాటికి బకెట్లు దుమ్మరించుకుంటానని కంటే క్రోధం లేకుండా ఉండడం ప్రయత్నించడం చాలా ముఖ్యమైన అవసరం అందుకే క్రోధం భయంకరమైన గుణం బసవేశ్వరుడు మాట అంటాడు క్రోధి చేసే అభిషేకం రక్తాభిషేకం అని చెప్పాడు మహానుభావుడు క్రోధం అంత భయంకరమైనటువంటిది అని క్రోధం లేకపోవడం అక్రోధ త్యాగ త్యాగం త్యాగం అంటే ఏమిటి మరి దానం దగ్గరే త్యాగం చెప్పారు కదండి అంటే దానం వేరు త్యాగం వేరు త్యాగం అంటే గురువుగారు అయితే సన్యాసం అనేసారు సన్యాసి అంటే గుర్తు తెచ్చుకోవాలి త్యాగాత్ శాంతిరనంతరం ఎప్పుడు కర్మఫల త్యాగ త్యాగాత్ శాంతి అనంతరం కానీ వాడు కర్మఫల త్యాగం చేసే స్వభావం దైవీ గుణం ఉన్నవాడికి ఉంటుంది అని చెప్పడం ఇక్కడ త్యాగ ఇంకొక అర్థం ఆత్మహితానికి ఏది ప్రతికూలమో దానిని వదలుట త్యాగము జాగ్రత్తగా విన్నామా ఆత్మహితం అంటే ఏది నాకు హితమో దానికి ప్రతికూలం కూడా వదిలేస్తారు నాకు అంటే ఇక్కడ నాకు అని పర్సన్ కాదు ఏది ఆత్మజ్ఞానానికి లేదా పరమాత్మ ఎందు మనస్సు నిలపడానికి అనుకూలంగా ఉంటుందో అదే చెయ్యాలి ఏదైతే ప్రతికూలంగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టడం త్యాగం ఇది గొప్ప మాట ఇక్కడ అందుకే ప్రాతికూల్య వర్జనం ఆనుకూల్య ఆర్జనం ఇది చాలా ప్రధాన అనుకూలతలు ఏమున్నాయో అవి సంపాదించాలి ప్రతికూలతలను విడిచిపెట్టాలి అది త్యాగం అనే మాట అద్భుతమైన నిర్వచనం చెప్పారు అటువంటి త్యాగం ఉంటేనే అమృతం దొరుకుతుంది ఎవరికి కొందరికి అందరికీ అది ఉండదు అంటే త్యాగేనేకే అమృతత్వ మానసు అని ఇక శాంతి ఎప్పుడు నిర్వికారంగా ఉండడమే శాంతము అపైశ్వనం తర్వాత మాట అపైశ్వనం అంటే ఇంకొకటి గురించి చాడీలు చెప్పకుండా ఉండుట పిశునత పాపేన కిమ్ పాతకై అన్నారు పిశున్నతాయస్తి కిం పాతకై ఇంకొకరు గురించి దోషాలు మాట్లాడడం కంటే పాపం మరొకటి ఏముంటుంది అన్నారు పెద్ద పాపాల్లో దాన్ని మించిన పాపం లేదుటండి అందుకే ఇద్దరు కలిసి కలిశారు అంటే మూడవరి గురించి తిట్టుకోవడమే మీరు గమనించండి ఎప్పుడైనా ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా బృందాలుగా వెళుతూ ఉంటారు క్షేత్రాలకి అక్కడ ప్రతి గదిలో ఇద్దరు ముగ్గురు కూర్చున్న చర్చ ఏమిటంటే మరో గదిలో ఉన్నవారి గురించి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఇలా చేశారు విన్నారుటమ్మా అది కానీ వాళ్ళ ఇళ్ళలో వరకు వచ్చింటే ఇంత ఉండదు ఏదో కొంత ఉంటుంది ఇక్కడ ఎక్కువ సంఘమైంది కదా ఇంక పని దీనికి మించిన పాపం లేదురా మరి నిన్నవైనా భాగవతం ఈ పాపంతో పోయింది మొత్తం ఫలితం తెలుసుకుంటు ఇక్కడ అది పిశునతాయజస్తి కిం పాతకై అన్నాడు ఇక్కడ పిశునములంటూ కొండుములు చెప్పుట చాడీలు చెప్పుట ఇతరుల గురించి దోష విమర్శ చేయుట అది ఉండదు వాడు అపహిసం ఈ దుర్లక్ష్యం లేనివాడు అపహిసం అంటే దైవీ గుణాల్లో ఇప్పటి వరకు చెప్పుకున్న అలాగే ఒక్కసారి అనుకుందాం అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞ స్వాధ్యాయ తప ఆర్జవం అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం ఇంకా అయిపోయి అనుకున్నారా ఇంకా ఒకటి శ్లోకం ఉంది వాటిలో తెలిసినట్టే కాకుండా తెలియాలి గనక వాటి అప్లికేషన్స్ కూడా మనం తెలుసుకుంటూ మాట్లాడుకుందాం రేపటి రోజున మిగిలినటువంటి దైవీ గుణాలు చర్చ చేస్తూ ఆసురీ గుణాల గురించి ఇంకొక శ్లోకం అని చెప్పాడండి ఆయన ఈ దైవీ గుణాలకు మూడు శ్లోకాలు అంటే తెచ్చుకోవాల్సినవి ఉన్నాయన్నమాట వదులుకోవడంతో తక్కువే కదా అనుకుంటాం మళ్ళీ తర్వాత మొదలు పెడతాడు గుణాల గురించి మిగిలిన జాప్ర అంతా ఎందుకంటే అవే ఎక్కువ ఉంటాయి లోకంలో అడుగడుగునా లోకంలో కాదు మనలో కూడా మనలో చుట్టూ ఉన్న దోషములు తర్వాత వివరిస్తాడు తెచ్చుకోవాల్సిన ఇరవై ఆరు సుగుణాలు చెప్పాడండి తర్వాత దైవీ గుణాలు గురించి చర్చ ఉండదు అందుకు ఇవి జాగ్రత్తగా ఇరవై ఆరు పెట్టుకుంటే ఇరవై గుణాలు సహజంగా ఉన్నాయా ఈ జన్మలో మోక్షం గ్యారంటీ లేవా తెచ్చుకునే ప్రయత్నం ఈ జన్మలోనే చేస్తే ఈ జన్మలోనే మోక్షం గ్యారెంటీ ఇది తెలుసుకోండి నిరాశ పడక్కర్లేదు నాకు దైవీ గుణాలు లేవని అందుకే రేపటి నుంచి భగవద్గీతకు రాను దైవీ గుణాలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి సాధన చేస్తే తప్పకుండా వస్తుంది ఇప్పుడు ప్రయత్నించలేదనుకో ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు ఈ టూల్ ఈ పరికరం మళ్ళీ దొరుకుతుందా కనుక ఇప్పుడే నీకు సాధ్యమవుతుంది ఇది మొత్తం దైవీ గుణాలు ఇప్పటివరకు చెప్పుకొని అలా గుర్తుపెట్టుకుని మిగిలిన వాటిని రేపు పరామర్శ చేసుకుందాం అత్యంత ముఖ్యమైన దైవాస సంపద్ విభాగ ప్రవేశింపజేసిన పురుషోత్తమునికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి మంగళం శ్రీకూరుక్షేత్రనక్షోణి విహారిణి పాసారథిపాయ గీతాచార్యా మంగళం నమ పార్వతీపతే హర హర మహారే